ఓకే సిస్టర్ నేను స్టార్టింగ్ ప్రేర్ చేస్తాను పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏ నీకే వందనాలు ప్రభా నా తండ్రి నీకే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభా నా తండ్రి గడిచిన కాలం అంతా ప్రభానైనా నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి దివారాత్రములో తండ్రి ప్రభానాయన నీ కంటి పాప వల్లే కాచి కాపాడిద్దనముకు తండ్రిని యొక్క నూతనమైన కృప శక్తి బలము నేను మాకు అనుగ్రహించినందుకు నా తండ్రి నీకు ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఏసయ్య నీకే యుగయుగంలో కలుగును గాక హలెలుయ నా తండ్రి ప్రభా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తో తీస్తారో నా తండ్రి అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా అవును తండ్రి మా మధ్యలో మీరు కృపా సత్య సంపూర్ణుడై మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం ఉన్నందుకు నా తండ్రి అందనాడు ప్రభా తండ్రి తండ్రి అలాగే ప్రభా తండ్రి సమయం సద్వినియోగం చేసుకోమన్నావు ప్రభా దినములు చెడ్డవి కనుక ప్రభ అజ్ఞానంతో కాక జ్ఞానంతో నడుచుకోమంటున్నావు కాబట్టి ప్రభ ప్రతి నీ సన్నిధికి వచ్చినాం ప్రభా నైనా ఎన్నో విషయాలు ప్రభా నైనా ఎన్నో మరుగైన విషయాలు ప్రభ నీరు చూపిస్తున్నారు మమ్మల్ని ఎంతగానో సరి చేస్తున్నారు ప్రభా ఉద్దేశం ఏందో ప్రభాయన మీ చిత్తం ఏమిటో మేము ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో ప్రతి విషయం ప్రభ నాయన ప్రతి దినం ప్రభాన నీ బిడ్డల ద్వారా నీ దాసుల ద్వారా మాకు అనేక విషయాలు మీరు బయలుపరుస్తున్నందుకు నా తండ్రికి ఎంతో వందనాలు ప్రభా కాబట్టి ప్రభా ఏసయ నాయనా తండ్రి అడుగు అడుగునా మీరు మాకు తోడుంటున్నారు ప్రతి పనులో మాకు తోడుంటున్నారు నాయన ఉద్యోగంలో కానీ అన్ని విషయాల్లో మీరు మాకు తోడుండి ఘన అనుగ్రహిస్తున్నారు ప్రభా అలాగే తండ్రి ఈ దినం కూడా నీ సన్నిధికి వచ్చినాం ప్రభా నాయన పాటల ద్వారా నా తండ్రి మీరు మైమ పొందండి మా ప్రతి ప్రార్థన అంశం తండ్రి మీరే జవాబు అనుగ్రహించండి అలాగే ప్రభా తండ్రి వాక్యం ద్వారా స్వరం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా నాయన నాయనా ప్రభ ఎవరైతే ప్రియులు రాలేదో ప్రభ వాళ్ళందరూ త్వరపడి ఈ ఆరాధనలో పాల్పొందేలాగా మీరే నాయన వాళ్ళందరినీ నడిపించండి రాని వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృప వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళ పనులు అంతటిలో మీరే వాళ్ళకి తోడుగా ఉండి సహాయకుడిగా అనిపించి నైనా మీరు అక్కడికో తండ్రి మమ్మల్ని సిద్ధపరుచుకున్నావు తండ్రి అనేకులను సిద్ధపరిచేలాగా ప్రభ మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభ ఎస్ తండ్రి ప్రభ ఈ ఆరాధన అంతటిలో ప్రభ మీరే మాకు తోడుగా ఉండి మీకు నామానికే మీకు మహిమకరంగా జరిగించమని వాక్యం మీరు మాత్రం మాట్లాడుతున్నారు వందనాలు చెల్లిస్తాను యేసు క్రీస్తు నామంలో సాధించుకునేటువంటి నామ్రి ఆ మేన్ ఆదరి చేదరి చేయను సమయోచితమైన నీ కృప ఏ నన్ను చికా పాడేను నీ కృపయే రాచికా పాడేను సమయోచనా నిచికా పాడిను నీ కృపే దాచికా పాడేను నీ ప్రేమే నను ఆదరీ చేయను ప్రే నను ఆదరి చీకటి రటా కృంగి నా చీకటి రో కృంగి నా ఉదయ కృపణ చెదరిన మనసే నూతనమాయన ఉదయ చెరు కృపణను చెదరిన మనసే నూతనమయన మనుగడయే మరో మనకు తిరిగేనా మనుగడయే మరో మనకు తిరిగేనా సమయోచితమైన నీ కృపయే నన్ను దాచికా పాడేను నీ కృపయే దాచికా పాడేను నీ ప్రేమే నను ఆదర చేీ ప్రేమే నను ఆదర బలచోచకమీనా మందమానీకై బలచోచకమైనా మంద సమానికై సజీవ యాదమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నిమివా సజీవయాగమై యుద్ధమైన సేవై ఆత్మాషేతో నను నింది వా సంగక్షేమేనా ప్రాణమాయణ సంగక్షేమేనా ప్రాణమాయణ యోచనా నీ కృపయే నలు రాచికా పాడేలు నీ కృపయే రాచికా పాడేను సమయోచనా నిచికా పాడేలు నీ కృపయే రాచికా పాడేలు నీ ప్రేమే నలు నీ ప్రేమే నను ఆదరి చేసి తోడుగా ఉండి తోడుగా ఉండి నీడై నిలచుమా అంతము వరకు నన్ను ప్రదిలా పరచుమా నన్నెన్నడు విడువకుమా దేవా నన్ను నీధరి చేయా ప్రభువా తోడుగనీ ఉండి నీడై నిలచుమా తోడుగనీ ఉండి నేనై నిలచుమా తెలసి తెలసి నేను పాపంబు చేసి తిని అనుదినము ఓ ప్రభువా నేను దుఃఖపరచి తిని తెలసిలసి నేను పాపంబు చేసి తిని అనుదినము ఓ ప్రభువా నిను దూక పరచితిని ఏ ముఖంబు నీకు చూపగలను దేవా ఏ ప్రభు నన్ను క్షేమించుము నన్నెన్నడు విడువకుమా దేవా నను నీ దరిచేచుమయా ప్రభువా తోడుగని ఉండి నీడై నిలచుమా తోడుగని ఉండి నీడై నిలచుమా అనుదినము ప్రార్థన నేను మరచిపోతని అందరిలో రూడుగా నటించు అనుదినము ప్రార్థన నేను మరచిపోతినీ అందరిలో రూడుగా నటించుచుంటిని భారము లేకున్నా వారము ఉన్నట్లు వేషధారణ కలిగి జీవించుచుంటిని నన్నెడు విడువకుమా దేవా నన్ను నీ దరి చేయా ప్రభువా తోడుగని ఉంది నీడై నిలచుమా అంతము వరకు నన్ను మదిలా పరచుమా నన్నె నడువిడవకు దేవా నను నీ దరి మయా ప్రభువా తోడుగా ఉంది థ్యాంక్ యూ పరిశుద్ధ్ర బ్రదర్ మీరు కూడా ఒక పాట పాడండి బ్రదర్ ఓకే బ్రదర్ పాడుతున్నా ో సునీ ప్రేమాో మహానియము ఆకాశ తార పర్వత సముద్రా ముల కన్న గోపాదీ ఆకాశ తర పర్వతసముద్రా ముల కన్న గోపాదీ ఓ ప్రేమా ఆగమ్యానందే హృదయా మునిండే నో ప్రభుని కార్యములూ గంభీరమీ నవీ గమ్యానందే హృదయా మునిందే నో ప్రభుని కార్యములూ గంభీరమీ నవీ ప్రతివృదయ సాయంత్రములు స్తికి యోగ్యముల స్తికి యోగ్యములూ ఓనీ ప్రేమాయమూ ఆకాశ తార పర్వతసముద్రములకం నగోపాది ఓనీ ప్రేమా సంకాట సమయములో సాగా లేకున్నాను దయచూపు మీద అని నేను మొర పెట్టగా వింటినీ నా మొరకు ముందే తోడు నుండు నంటివి తోడు నుండు నంటివి ఓసు నీ ప్రేమా ఎంతో మహానియము ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాది ఓసు ప్రేమా కుదువాలి నీయు భయపడను నేనెప్పుడూ పచీక బయలులలో పారుండజేయును భోజన జలములతో పరచు నాతో నుండు వేశు తోను ఏ యేసు ఓ యేసు ప్రేమా ఎంతో మహానియమూ ఆకాశతార పర్వత సముద్రముల కన్న గోపాది ఆకాశతార పర్వతముద్రా ముల కన్న గోపాదీ వోయేసు ప్రేమా దూ నిగృహమూల సదా స్తును సంపూర్ణహృదయముతో స భిదను దూ గృహమూలో సదా స్ేదను సంపూర్ణ హృదయముతో సదా భజి చెేదను స్తుతి స్తు ఓ హుయా సునీ ప్రేమా ఎంతో మహానియమూ ఆకాశతార పర్వత సముద్రా ముల కన్న గోపాదీ ఆకాశ తార పర్వత సముద్రా ముల కన్న గోపాదీ ఓ ఏసు ప్రేమా అల్ ఎ థ్యాంక్ బ్రదర్ ప్రైజ్ లాడ్ అందరి ప్రైజ్ లాడ్ బ్రదర్ అన్న ప్రైజ్ లాడ్ అన్న జీవనదిని నృదయములో ప్రవహీం పచే యుమ జీవనదిని నరుదయములో ప్రవహింపచేయూ మయా శరీర క్రియల నియూ శరీర క్రియలనియు నాలో నీంపచేయుమయ జీవనదిని నృదయములో ప్రవహింపచేయుమయ బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో లము ప్రసాదించుము జీవన దిని నృదయములో ప్రవహింప చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్య జీవనదిని నృదయములో ప్రవహింపచేయుమయ్య జీవనదిని నృదయములో ప్రవహింపచేయుమయ హలే ప్రాదేశం పక్ష ద్రవ దేవ ఇస్రాయల్ల గొప్ప తండ్రి స్థుతులతో పాటు మీకేనైనా కృతజ్ఞతలు అర్చించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటున్నాం అనైనా ఇంతకాలం మిమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు ఎంతో వందాలి ఈ హృదయ కాలం నుంచి ఇంత మూలు కాపాడునాల విజయం దయచేస్తున్నారు ఇరా ఈ మధ్యాహ్న కేవలంలో ప్రభావ మీ యొక్క తమ్మల్ని సంగతికి వచ్చినాం మిమ్మల్ని స్థితించాలని కనీప ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు వందాలి మీ వాక్యాన్ని వినాలన్న ఆసక్తి మాకు ఎక్కువ అవుతుంది అనేకమైన సత్యాలు మేము గ్రహించాలా బట్టి ప్రకారంగా జీవన విధానాలు మేము ఆనందాన్ని నడిపించమని ఏ శుక్రీస్తు నాన్న మేము దగ్గర వాక్యం ఉంటే సిద్ధపడండి నేను వాక్యాలు అవన్నీ చెప్తామంటే చదవచ్చేవాడన్నా కూడా నిన్నటి ఏమైనా ఈ లోకంలో వెలుగై ఉన్న మన ప్రభుకి సాదృశ్యంగా మనం ఉన్నామన్న విషయాన్ని మాట్లాడుతున్నాం లైట్ టు ద నేషన్స్ అన్న అంశము ఈ లోకానికి వెలుగై ఉన్నాం ఈ లోకానికి ఇస్రాల్ పదవి కూడా దేవుడు వెలుగలాగా అనుకున్నాను నిన్నటినా నేను చూపించిన మీకు కానీ వాళ్ళు వెలగలే జస్ట్ అట్లా ఫ్లిక్కరింగ్ అంటారు ఇంగ్లీష్ లో ఎవరికైనా జ్ఞాపకం తెలియదు పదం ట్యూబ్లైట్ అప్పుడప్పుట్లా ఫ్లిక్కర్ అవుతా ఉంటుంది ఇట్లా కరెంట్ వచ్చి పోయి వచ్చి పోయి దాన్ని ఫ్లిక్కరింగ్ అంటారు అట్లా కూడా కాదు అంటే ఇట్లా అంటాం దాన్ని ఫ్లిక్కరింగ్ అంటే ఆరిపోతుంది మళ్ళీ ఆనైతే ఆరిపోతాయి దాన్ని ఫ్లిక్కరింగ్ అంటారు ఇంగ్లీష్ లో సో అట్లా కొన్ని అట్లా కొన్నిసార్లు మనం చూస్తాం అది అట్లా వెలిగి అట్లా వెలిగి వెళ్ళిపోయినట్లు కానీ ప్రపంచానికి అది వెలిగినట్లు నేను ఎక్కడ చూడలే వాక్యం కానీ ప్రపంచానికి వాళ్ళని వెలుగులాగా దేవుడు ఎన్నుకున్నాను నేను నిన్న దినం చూపించిన యశా గ్రంథంలో ముఖ్యంగా కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఆ రీతిగా దేవుని కొరకు జీవించలేకపోయినట్టు మనం చూస్తున్నాం దేవుడు మళ్ళా వాళ్ళ మధ్యలో వాళ్ళతో పాటు సమాధానం పడి వారిని తనతో నిబంధన చేసుకున్నట్టు మనం చూస్తాం ముఖ్యంగా మోషే ద్వారా మోషేని దేవుడికి మనుషులకి మధ్యలో ఇస్రాల్ మధ్యలో ముఖ్యంగా మధ్యవర్తిగా ఎన్నుకున్నట్లు నిన్న దినం ఆరంభించిన నేను కానీ దాని తర్వాత ఏం జరిగింది అన్న విషయమే మనకు తెలుసు మోస ఎన్నిసార్లు అది నా కొద్దు ప్రభు అన్నట్టు మాట్లాడినట్టు కానీ దేవుడు మనుషుల యొక్క హృదయ ఆసక్తిని గమనిస్తా ఉంటాడు ఆయన ఏది కూడా జబర్దస్తి చేయడని నేను రేపటి దిన చూపించబోతున్నాను అక్కడ ఆయన ఎందుకు కార్యాలు చేయడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత ఉపాసలున్నా ఎంత గోజాడినా ఆయన ఎందుకు చేయడన్న అంశం ఒకటి తర్వాత విశేషమైన సేవలో ఎందుకు అద్భుతాలు జరుగుతులేవు అని ఒకటి అటువంటి సేవ ఎందుకు చేయలేకపోతున్నాం ఆయన సంపూర్ణంగా మనకి అధికారం ఇచ్చిండు అది ఆది చూస్తాం మనం మనకు అధికారం ఇచ్చిండు కానీ సైతాను మనల్ని మోసగించి అబద్ధం అబద్ధాలు చెప్తూ భయపెడతామన్నవాడు క్రైస్తవ జీవితం ఈరోజు అంతా భయంతోనే నిండి ఉంది ఆ భయంని వాడు అదొక అబద్ధము నిజమైన భయం కానే కాదు ఎందుకంటే రక్షింపబడ్డ వాడికి ఇంకా భయం ఎందుకు ఉండాలా దీని ధీమ కదా నా ప్రభు నాకు తోడైనడు అనేసి కానీ ప్రభు తనంతట తాను ఏబి కూడా చేయడనే శన్నిసార్లు చెప్పిన ఆమోసు గ్రంథంలో ఎందుకు అంటే తన దాసులైన ప్రవక్తలకు అది బయలుపరచకుండా చెయ్యడు బయల్పరచాలి ఎందుకంటే ఈ లోకము ఆదాముకి ఇచ్చినప్పుడు సమస్త భూమిని మీరు ఏలండి అన్నాడు ఇది మీకు నేను ఇచ్చిన అంటే నువ్వే ఈ లోకానికి దేవుడు ఒక రీతిగా చెప్పాలంటే దేవుడు అంటే కదా కాబట్టి మనిషిని ఒక దేవుడి లాగా పెట్టిండి ఆయన ప్రతినిధి నువ్వు ఈ లోకాన్ని నువ్వు సేద్యపరచుకున్న తర్వాత దీన్ని వశపరచుకో అన్నాడు దీనిని ఏలమన్నాడు ఆదము ఏం చేసిండో మనకు తెలుసు అది సైతానికి ఇచ్చేడు దాన్ని నుంచి తిరిగి తీసుకోవడానికి ఎన్నో వేల నాలుగు సంవత్సరాలు పట్టింది మొత్తం కాబట్టి ఎప్పుడైనా కానీ సైతాన్ని కూడా మనం చూసినాం నిన్నటి వాడంతట వాడు ఏమీ చేయలేడనేసి మనకు తెలుసు కేబీపీఎం గ్రూపులందరూ తెలుసు వానంతట వాడు ఏమీ చేయలేడు వాడికి పర్మిషన్ ఇవ్వాలి దేవుడు చేయనిక అదొకటి కొంచెం కష్టము అర్థం చేసుకోవడము క్రిస్టియానిటీ క్రైస్తవ జీవితంలో ఈరోజు ఎవరికి అర్థం కాదు సైతాన్ పనిచేస్తుంది అనుకుంటారు వాడి ఎందుకు పనిచేస్తుందో తెలుసుకోరు వాడికి ఎందుకు దేవుడు పర్మిషన్ ఇచ్చిండో తెలుసుకోరు పాత నిబంధన పుస్తకాలుగా చూస్తాం కృత నిబంధన పుస్తకాలలో చూస్తాం దేవుడు వాటికి పర్మిషన్ ఇచ్చిండు ఎందుకంటే వాడు ఒక ఘటము దేవుని చేతిలో ఒక సాధనం లాగా ఎందుకు దేవుని ఉగ్రతని అమలుపరచడం కోరు అదే రీతిగా దూతలు కూడా ఆయన చేతిలో వాడబడ్డారు సాధనం ఆయన పని విధేత చూపించినారు మనుషులు కూడా అంతే ఆయన చేతిలో సాధనంలాగా వాడబడుతున్నారు ఆ రీతిగా దేవుడు సృష్టించాడు ఈ మొత్తం ప్రపంచాన్ని ఈ లోకాన్ని అంటే ఈ లోకం కేవలం భూమి కాదు రకరకాల గ్రహాలని కొన్ని గ్రహాలని అట్లా విడిచిపెట్టేసాడు అందులో జీవరాశులు లేవు ఉదాహరణకి జూపిటర్ ఉంది జూపిటర్లో ఏముంటుంది జీవరాశులు అంతా అక్కడ ఎప్పుడు లాభ పొంగుతూనే ఉంటుంది గ్యాసులు రకరకాల కెమికల్స్ ఉంటాయి అక్కడ బ్రతకలేవే జీవి కూడా చంద్ర ఇప్పుడు ఎక్కడ నేను ఇంతవరకు ఒకటి కనుకునే జీవులు నేను చిన్నప్పటి నుంచి చంద్రమలానికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో చదువుతున్నాయి న్యూసులు వింటూ ఉంటాను ఇంతవరకు ఎవరు కనపలేదు మార్స్ ఆగ్రహం మీద కూడా ఇంతవరకు ఏం జీవరాశలు లేదు కానీ మనుషులు పోతున్నారు అక్కడికి రాకెట్స్ పోతున్నాయి శాటిలైట్స్ పోతున్నాయి అక్కడ రాళ్ళు రొప్పలు ఉన్నాయి నీళ్లు అంటాడు ఒకడు ఊపిరి అంటాడు మళ్ళీ నీళ్లు ఉంటే ఊపిరి ఎందుకు జీవవాయువే లేదు అక్కడ గ్రహాలలో ఎందుకంటే దేవుడు జీవవాయు ఈ గ్రహంలో పెట్టిన మాకు తెలిసి అదక మనుషులు అక్కడ కాలనీలు స్టార్ట్ చేసినారు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తారంట ఒక ఆయన మీద భూములు అమ్ముతున్నాడు మూడులో భూములు అమ్ముతున్నాడు ప్రపంచంలో ల్యాండ్ మనిషికి లిమిటేషన్ లేదు ఎందుకంటే దేవుడు అధికారం ఇచ్చిండు మనిషికి నువ్వు కొనసాగించుకో ముందుకు పోయి సేదేపరుచుకో దీని మీద నీకు అధికారం ఇచ్చిండు కానీ మోకాళ్ళ నుండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు కానీ నేను ఈ అధికారాన్ని వాడపలేకపోయినావు అదే మన బలైనత ఎందుకు నువ్వు ఆ సత్యని గ్రహించలేకపోయినావు అది గ్రహించట్టు నువ్వు ప్రపంచానికి వెలుగులాగా నిలబడటం నువ్వు అది గ్రహించక నువ్వు ఉపాసాలు రోజు రోజులు రోజులు రోజులు మోకాళ్ళ మీదనే ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఏడుచుకుంటూ కార్యాలు ఎందుకు జరుగుతా నువ్వు ఎప్పుడు కూడా ఈ సత్యాన్ని గ్రహించలేకపోయినావు నిన్ను మధ్యవర్తిలాగా పెట్టిండు నువ్వు చెప్తే జరుగుతాయి పనులు నీ నోట్ నుంచి ఏదొచ్చినది నెరవేరుతుంది కానీ నీకు తెలియదు అది వాడు అబద్ధం చెప్పి నిన్ను మోసగించిండు అందుకు నువ్వు నమ్మేసి ఏం చేసినావంటే నువ్వేం చేయలేకపోయినావు ఇవి సమస్తం సాధ్యం నమ్ముంట నీ వల్లనైతే సమస్తం అతనికి సాధ్యం అన్న వాక్యం కూడా కానీ మనం ఏం చేసినామంటే ఇంతకు ఎప్పుడు వినలేదు ఇంతకుముందు ఎప్పుడు చదవలేదు బైబల్లో ఉన్నాయి ఇవన్నీ వాక్యాలు సృష్టి మీద నీకు ఈ భూమి మీద నీకు అధికారం ఇచ్చిండు దేవుడు నువ్వే రాజ్యం ఎలా కానీ అన్ని వెళ్తున్నారు వాళ్ళు తెలుసుకోరు ఆ సత్యం క్రైస్తవు తెలుసుకోరు ఎంత తేడా నిన్న దినం నన్ను మీకు చూపించిన హెల్ రాష్ట్ర పత్రిక ఎనిమిదవ చదువుతారా ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో మనకి మరీ మంచి నిబంధన నూతన నిబంధన ఎంతో సంపన్న నిబంధన పాతదాని వంటిది కాదు పాత నిబంధనలో మోసే ఇస్రాల్ దేవుడికి మధ్యలో మధ్యవర్తి లాగా ఉన్నట్లు మనం చూస్తాం తర్వాత ఎంతగానో అలిసిపోయినట్లు చూస్తాం మోషని అది ఇంకా పని చేయదు ఆ యొక్క నిబంధన మనకు పని చేయదనేసి హెబిల పత్రిక ఎనిమిదో మధ్య ఏమో ఆరో వర్షం దూరం చదవండి ఈయనైతే మరీ ఎక్కువైనా ఏమేం పడినా మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు చూడండి మరీ శ్రేష్టమైనది ఆ మధ్య ఆ మరీ మంచి నిబంధన అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు కొత్తది క్రొత్త నిబంధనలో మనకి ఏసు ప్రభు మధ్యవర్తి మీకు దేవుడు తండ్రికి మోషే మటుకు పాత నిబంధన కాలంలో మధ్యవర్తి లాగున్నాడు కాబట్టి మోషేతో డైరెక్ట్ గా మాట్లాడింది దేవుడు కానీ అదే అధ్యాయము పదమూడు వర్షంలో చూడండి ఏమంటున్నాడు ఈయన ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు చూడ చదువు చదువు ఏది పాతగిలి ఉడిగిపోవనో అది అదృష్టం పాతది అదృష్టం అయిపోవడానికి సిద్ధంగా ఎందుకంటే మనము క్రొత్త దాంట్లోకి కాబట్టి పాతది ఆ పాత మధ్యవర్తి విధానం పనికి రాదు పాత యాచకత్వపు విధానం పనికి రాదు లేబి క్రమము పనికి రాదు కానీ దాన్నే బయటికి తీసుకొస్తున్నారు అది మనకి తెలుసు ఎన్నోసార్లు మనం గణించినాం ఎందుకు ప్రధాన యాజకులు యేసు రావుని నిర్మూలించాలనుకున్నారంటే వారి యాజకత్వం పోతుంది కాబట్టి దుష్టునికి తెలుసు ఆ యాజకత్వం పోనీయకుండా వాడు ఎంతగానో ఎందుకంటే ఆ యాజకత్వంలో వాడికి ఎంతో సహాయం ఉంది వాడి హృదయ వాంచాలని కోరికలను తీర్చుకున్నాడు వాడి దుష్టుడు ఆ యాజకత్వంలో ప్రతి యాజకుడు విఫలమైనట్టు మనం చూస్తాం ప్రాతని పాత కాలపు పుస్తకాలలో ప్రతి ఒక్కడు ఏదో ఒక దశలో ఏలి మొదలుకొని చూస్తే ప్రతి ఒక్కరు ఫిలం చూస్తాం మనం యాజకులు కాబట్టి పాతది మాయమైపోతుంది నశించిపోతుంది వ్యాక్సత్ ఓల్డ్ ఈజ్ రెడీ టు వ్యానిష్ ఇంగ్లీష్ లో అట్లా వ్యానిష్ మాయం కాబోతుంది కాబట్టి మనకి మరీ విశేషమైన కృత నిబంధన ఇచ్చిండో దానికి ఆ నిబంధనలో యేసు ప్రభువే మనకి మధ్యవర్తి మనకు దేవునికి అందుకు మార్గం సత్యం జీవం అన్నాడు నా ద్వారా తప్ప ఎవడు కూడా పర్లోక రాజ్యానికి ప్రవేశించలేడు అది కొంచెం కష్టం కదా దాన్ని గణించడం కాబట్టి ఇస్రాయల్ ప్రజలు ఈ రోజు కూడా మోషేనే మధ్యవర్తిలాగా అనుకుంటున్నారు అందుకు ఏసుకొంతుకరించారు వాళ్ళకి కొత్త కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు కానీ వాళ్ళకి పాతనే రుచికరంగా ఉంది కాబట్టి దేవుడు ఇస్రాయల్ పదతోని నిబంధన చేసుకున్నప్పుడు ఏంది మోషేని వారికి మధ్యవర్ట్లాగా పెట్టిండు ఎందుకు దేవుని తట్టు నడిపించాలా దాని తర్వాత మోషే కాలం ముగించినాక వాళ్ళు పాలు తెలుగు ప్రవేశించు దేశాలకు వచ్చినాక వాళ్ళే దేవునికి అనిలకి మధ్యలా మధ్యవర్తి లాగా పెట్టిండి అనేసి మనం నిన్న నిర్ణయం చూపించిన ఏసే గ్రంథంలో రెండవ అధ్యాయము ఐదవ వచనం చూడండి వాళ్ళు ఏ రీతిగా మధ్యవర్తి లాగా రెండవ అధ్యాయము ఐదవ వచనం కాబట్టి మధ్యవర్తులు మధ్యవర్తికి ఉండేవాడు ఎట్లుండాలా యాకబు నివాసం గురించి మాట్లాడాలి కదా ఈ వాక్యంలో యాకబు నివాసులారా నా యొక్క బ్రదర్ యాకబు వంశస్థులారా ఇంగ్లీష్ లో మాట్టుకు యాకబు నివాసులారా అనంది యాకబు వంశస్థులారాము చూడండి యహోవాలుగు అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం జ్ఞాపం చేసింది అందుకే ఈశ్వర కూడా ఈ లోకాలకు వచ్చినప్పుడు నేనే ఈ లోకానికి వెలుగు అన్నాడు కాబట్టి ఈశ్వరావు యహోవా ఇవన్నీ వాక్యాలు రాసుకోవాలి ఇక్కడ మనం కంపారిజన్స్ కొరకు ఎప్పుడైనా నడుగుతారు మనుషులు కాబట్టి యహోవా వెలుగులో మనం నడుచుదాం ఆ మనం చూస్తాం ఎక్కడ చూస్తామంటే ఎప్పుడైతే మోషే మధ్యవర్తిలాగా లాగా ఉండడానికి పిల్లబడ్డాడో మనం చూస్తాం అతను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం జరిగింది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం జరిగింది ముఖాముఖిగా దేవుని మహిమ చూడగలిగండి కదా ఆ కొండ మీద పది ఆగిలు తీసుకున్నాడు దాని తర్వాత దాని దిగొచ్చినప్పుడు ఏం జరిగింది దాని తర్వాత ఏమన్నాడంటే ఆ యొక్క ఆయన క్రిందికి దిగొచ్చినప్పుడు ఆ వెలుగుని మనుషులు చూడలేకపోయారు అంతగా ప్రకాశిస్తుండే మోషన్ ఏసు ప్రభు యొక్క మహిమ అట్లా ఉంటుంది మనం అక్కడ చూస్తున్నాం దాని తర్వాత ఎప్పుడైతే నువ్వు మధ్యవర్తి ఉండడానికి తీర్మానించుకుంటావో ఒక వాగ్దానం ఉంది అది మనం ఎక్కడ చూస్తామంటే నిర్గమాకాండంలో చూస్తాం నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయం వచ్చిన పదకొండవ వచనం మనుషుడు మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనుషుడు తన స్నేహితులతో మాట్లాడునట్లుగా మాట్లాడుతుండను దేవుడితో ముఖాముఖిగా మాట్లాడగలిగాడు దేవుడు మోసంతో ముఖాముఖిగా ముఖాముఖిగా మాట్లాడండి ఎందుకంటే ముఖ సిద్ధానికి సిద్ధపడేడు నేను మధ్యవర్తిలాగా ఉంటాను అనే అది బహు కష్టతరమైంది అయినా కానీ తీర్మానించుకున్నాడు కాబట్టి దేవుడు దేవుడితో మాట్లాడాలంటే నువ్వు అదేవిటలా ఉండాలి అది పాయింట్ దాంతరాతే తర్వాతే చదువుతున్నాం ఇందాక తరువాత అతడు పాలనలోనికి తిరిగి వచ్చు పద్నాలుగుగా వచ్చిన అందరూ అందుకు ఆయన నా సన్నిధి తోడుగా వచ్చును నేను మీకు విశ్రాంతి కలుక అది అది పాయింట్ ఎప్పుడైతే మనం తీర్మానించుకుంటామో మోషి తీర్మానించుకున్నట్లు మధ్యవర్తిలాగా ఉండడానికి తీర్మానించుకున్నప్పుడు దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడగలవు ఆయన నీతను ముఖాముఖిగా మాట్లాడగలడు దాని తర్వాత ఏమంటున్నట్టే నా సన్నిధి నీతో పాటు పోతుంది నేను నీకు విశ్రాంతి అంటే ఏంటంటే నువ్వు ఈ లోకంలో మధ్యవర్తిలా ఉండడానికి తీర్మానించుకుంటే నువ్వు ఎక్కడ పోతే ఆయన నీతపాటు ఉంటాడు అనేది పాయింట్ ఇక్కడ అది నేను తిన్నిసార్లు గమనించిన నా లైఫ్ లో నేను అంత గొప్ప వ్యక్తిని కాదు కానీ ఈ వాక్యాన్ని ఆపరేట్ ఎట్లా చేసుకోవాలి ఈ లైఫ్లో ఎట్లా వాడుకోవాలనే నువ్వు తీర్మానించుకున్నావు అనుకో మధ్యవర్తిలా ఉండడానికి ఈ లోకంలో పోయినప్పుడు ఆయన సన్నిధినితో పాటు ఉంటుంది అందుకు నువ్వు ఎక్కడ పోయినా అక్కడ గజగజ కొనుతాయి దుష్టశక్తులు అసలు నువ్వు ఉచ్చరించక ముందే అవి విడిచిపెట్టి వెళ్ళిపోతాంటాయి మనుషులని అందుకు మనం పోయే ప్రాంతాలలో అవి ఆల్రెడీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి వచ్చేసి ఇంటర్ వీళ్ళనేసి ఆ మనుషులు మన మాటలు వింటారు కొన్ని దయాలు మనం ఇట్లా తల మీద పడిపోతాయి వాటికి అవి అంటే వీటిని మోసే చేయించలేని అనుకుంటే వీళ్ళకి కూడా తెలియదు అంటే దయమున్నట్టు తలమీ చేపెట్టడంతో కానీ మన సేవలో ఎట్లా ఉంటుందంటే ఏదో మనం మాట్లాడుతున్నది కాదు ప్రభు సన్నిధి మనతో పాటు ఎందుకంటే మనం అధ్యవతి లాగా ఈ లోకంలో అన్నిలకి దేవునికి మధ్యలో ఇశ్వల పిల్లలు ఎందుకంటే వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు కానీ వాళ్ళు చేయలేక చేయలేకపోయారు వాళ్ళు శరీరంగా జీవించారు ఇశ్వలు ఆత్మీయంగా మారాల కానీ వాళ్ళు మారలేకపోయారు కాబట్టి మనము అంతరంగం మందు ఈశ్వాలంగా మార్చబడటం కాబట్టి ఆ దేవుని వాగానాన్ని మనం నెరవేరుస్తున్నాం ఇప్పుడు అందుకు ఆయన సన్నిధి మనతో పాటు ఉంటుంది అందుకే నువ్వు పో ఉంటేనే అక్కడ అన్ని దుష్ట శక్తులు పారిపోతూ ఉంటాయి అందుకు ప్రార్థన చేసినప్పుడు కార్యలు జరుగుతూ ఉంటాయి మనుషులకి ఉపశమనం వస్తూ వాళ్ళకి సలహాలు ఇస్తా ఆయన ఆలోచన మన ప్రభు కాబట్టి ఆయనకి మధ్యవర్తిలాగా మనం ఉన్నాం ఈ లోకంలో కాబట్టి మనం సలహాలు ఇచ్చినప్పుడు మనుషులకి ఉపశమనం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయం అర్థం తీసుకోండి నువ్వు వెలగాల మోసే పాళంలోకి పోయినప్పుడు వెలిగిం లేదా చెప్పండి చూడండి నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యయము ఇరవై తొమ్మిదవ సీనాయి కొండ దిగుచుండగా శాతనములు ఆ రెండు పలకలు మోసే చేతిలో ఉండేను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసేకు తెలిసి ఉండలేదు తర్వాత ముప్పై వచనం అగరును ఇస్రాయిలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ ప్రకాశించను కనుక వారు అతన్ని సమీపించ వెరచరి సమీపించ వెరచరి వెరచిరి అంటే భయపడేరి వెరవడం అంటే భయపడడం అన్నట్టు మేము దేనికి వెరవము అని పాట పాడుతుంటాను అని పాట మనం మేము దేనికి అంటే దేనికి భయపడము అని అర్థం కనుక వాళ్ళు భయపడిన మోషన్ చూస్తేనే భయపడిపోయారు మధ్యవర్తిని చూస్తేనే భయపడిపోయారు ఎందుకు అంటే ఆయన వెలుగుతున్నాడు ఇది మనం అసలు ఇప్పుడు ఈ రెండు ధ్యానిస్తున్న విషయం ఏంటంటే వెలగడం పాత నిబంధన అంతా ప్రకృతి సహజమైంది కాబట్టి నిజంగా వెలుగు కనిపించింది ముఖం షైనింగ్ అనిపించింది ఆయన ముఖం అంతా షైనింగ్ ఉంది వెలుగు కాబట్టి మనం కూడా ఈ లోకంలో వెలుగుతా ఉంటాం ఎప్పుడు గ్రహించినావు ఎప్పుడు నువ్వు గ్రహిస్తావు అంటే నువ్వు ఎవరి మీద చేపెట్టేటప్పుడు అబ్బా కాలిపోతున్నా కాలిపోతున్నా మంట మంట నరస్థి అయితాను అప్పుడు నీకు తెలుస్తా మీరు వెలుగుందని దాని తర్వాత తక్కిన వాళ్ళు ఎవరో బ్రదర్ నీ మీద వెలుగుంది బ్రదర్ అని నీకు ఇచ్చిండ్రెవరన్నా అట్లా ఎప్పుడన్నా ఇస్తారు ఈ అనుభవంలో పోయినప్పుడు నీకు నాకు అనుభవం ఉంది కాబట్టి నేను నా వాక్యం నీ చుట్టూ అగ్ని ఉంది బ్రదర్ నీ చుట్టూ వెలుగుంది బ్రదర్ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆదికి నేను ఏమి కూడా తబ్బిప్పుంది ఒకసారి ఒకరు ఎవరో చెప్పిరు వాక్యం చెప్తుంటే బ్రదర్ నీ వెనకాల ఒక పెద్ద దేవదూతి ఇట్లా రెక్కలు విప్పుకున్నది బ్రదర్ అంటే నేను ఎంత బిబ్బు కాదు నేను క్రియేట్ ఫీల్ అనేసి జస్ట్ ఒక మధ్యవర్తి దేవునికి మనుషులకి మధ్యలో మధ్యవర్తి అది తీర్మానం అప్పుడు చెప్పిన నా వెనకాల ఉందని నాకు ఎప్పుడు తెలుసు నేను చూడని లేదు అది ఎందుకు మీ కళ్ళకి కనిపించిందంటే మీకు కూడా అవసరమని నా దగ్గర వెలుగుందని మీరు చూడగలుగుతున్నారు ఎందుకు అంటే మీరు కూడా అటువంటి వెలుగును పొందుకోగలని నేను తప్పిప్పుకోవడం కొరకు కాదు నేను ఎప్పుడు కూడా ఉప్పంగను ఏ విషయాలు ఉప్పంగను ఎన్నెన్నో అసాధ్యమైన విషయాలు నేను చూడగలిగిన నా లైఫ్లో నేను ఎప్పుడు ఉప్పొంగను ఊహించని విధానంగా ఎన్నెన్నో సాధించిన ఆయన కానీ నేను ఎప్పుడు ఉప్పంగను ఎందుకంటే ఇవన్నీ అయినయే ఆయన చెప్పిండు కాబట్టి నెరవేరినాయి లేకపోతే ఎలా నెరవేరుతాయి ఇవన్నీ మన జీవితాలలో అందుకే ఎప్పుడైతే దేవుడి సంభాషించి మోస కిందికి మనం చూస్తాం అది నిర్గమకాండం అంతా దానికి సంబంధించింది చాలా ముఖ్యమైన పుస్తకం బైబిల్లో నిర్గమకాండం మధ్యవర్తి మోసే మధ్యవర్తి లాగా ఎట్లా ఉండి సతమతమైండో చాలా శ్రమకుండా పోయిండు శ్రమను అనుభవించండు మధ్యవర్తి జీవితం అంతా సంబంధించింది ఎందుకంటే గొప్ప యొక్క భారమంతా నువ్వు మొయ్యాలి కదా కృత కాలంలో ఇప్పుడు మనం ఉన్నది కృత ముగించిన కాలంలో మనం ఉంటున్నాం ఎంతమంది అర్థం చేసుకోలేదు దాన్ని క్రైస్తవులు అర్థం చేసుకోరు తీర్పులు ఆరంభమైన అంటే కృత నిబంధన కదా అంటే ఇంకా నీకు క్షమాగుణం లేదన్నట్టే కదా ఇంకా పాపాలు ఒప్పు ఉండే అవకాశం అయిపోతున్నట్టే కదా సీలింగ్ అయిపోయినాక ముద్రించబడ్డాక సినిమాలు ఆరంభమైనాక లోకమంతట ఉపద్రవం ఉంది ఎక్కడ చూసినా లాలెస్నెస్ ధర్మ విరోధము ఎక్కడ చూసినా పాప ఎక్కడ చూసినా కనిపిస్తుంటాడు నీకు ప్రతి దశలో ప్రతి స్థితిలో ప్రతి స్థలంలో కనిపిస్తుంటాడు పాప సైతాన్ ఎక్కడంటా అక్కడ కనిపిస్తాడు అది కనిపించిండంటే ఏమైనట్టు చెప్పండి మనం ఉంటుంది అంత్యక్రీస్తు కాలం ఇది ఖచ్చితంగా అంత్యక్రీస్తు కాలం టోటల్ కబ్జా చేసుకున్నాడు వాడు చర్చలన్నిటి బంద్ చేసిండు ప్రార్థనలు కానివ్వండి ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేస్తే నా రాజ్యం స్థిరపడదు వీళ్ళ ప్రార్థనలు బంద్ చేయాలంటే కోవిడ్ బయటకు రావాలా కోవిడ్ బయటకు వస్తే అందరు బంద్ చేస్తారు ప్రార్థనలు సక్సెస్ఫుల్ అయ్యిండు కానీ మనం ఫెయిల్ చేసినాం వాడిని ఈ రెండు సంవత్సరాల నుంచి టోటల్ ఫెయిల్ చేసి పడేసినాం మనం అట్లా నేర్చుకోవాలా సేవ జీవితంలో వాడిని ఎట్లా ఫెయిల్ చేయాలి మనం మధ్యవర్తి రోల్ అదే కదా వాడిని ఫెయిల్ చేయడమే నీ బాధ్యత కానీ నువ్వు ఫెయిల్ చేస్తావు ఒకరిని నువ్వు కాదు కదా నువ్వు మధ్యవర్తి అందుకే నువ్వు ఏం చేస్తావంటే మనుషులకి ఆ విధానాలు నేర్పాల నీకు అధికారం ఇచ్చిన దేవుడు సైతం మీద నువ్వు భయపడద్దు ధైర్యంగా ఉన్నా చిన్నప్పటి నుంచి మనము పిల్లలకి భయం నేర్పినప్పుడు మన దగ్గర వచ్చిన బలీనత మన దేశంలో ముఖ్యంగా అరే అక్కడికి పోకురా అరే ఇది చేయకురా చీకట్లో పోకురా అరే అక్కడ పోకురా అట్లా ప్రతి దానికి భయపెట్టి వాడికి చిన్నప్పటి నుంచి భయం నూరిపోసినాం వాళ్ళ పెద్దదానికి కూడా భయపడతాడు ఇంటర్వ్యూ పోలంటే భయపడతాడు స్కూల్కి పోలంటే భయపడతాడు కాలేజీకి పోలంటే భయపడతాడు ఉద్యోగం పోమంటే భయపడతాడు ఎక్కడ పోవాలంటే అక్కడ భయం భయం వెంటాడుతూ ఉంటుంది మనుషులు మనందరికీ ఉంది కదా భయం భయము సిగ్గు దైనంగా ముందుకు తీసుకొని ముందుకు పోయి తీర్మానించుకోవాలి చేయాల పనులు చేయాలి చెప్పేంత వరకు ఎవరు చేయరు ఎందుకు భయం రోడ్ మీద యాక్సిడెంట్ అయింది అనుకోవడం కన్నా హెల్ప్ చేయాలంటే భయం చూస్తారు దూరంకి వెళ్ళి ఫోటో తీస్తూ ఉంటారు కానీ హెల్ప్ చేయాలంటే మనం అట్లా ఉండం కదా మనకు కూడా ఉన్న ఒకప్పుడు బలహీనతలు కానీ మనము తీర్మానించుకున్నాం వాటన్నింటినీ మీద విజయం పొందడానికి నీలో ఉన్నవాడు ఈ లోకంలో గొప్పవాడు అది గ్రహించినప్పుడు నువ్వు గమనంకూర్చోవు ఎక్కడ కూడా పోతూనే ఉంటావు ధైర్యంగా పోతూ ఉంటావు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గులియాతితో మన దావిద్రాజ్ ఏమన్నా మాట్లాడతాడు ఆఫ్టర్ ఆల్ వాడు ఎంత అన్నట్టు మాట్లాడినా లేదా సున్నతి లేని వీడు జీవం గల దేవుని బిడ్డల మీద ఎట్లా సవాల్ చేస్తాడు ఎంత ధైర్యం వానికి అట్లా ఎవరన్నా మాట్లాడగలరా బైబుల్లో కూడా మాట్లాడలేదు దావిద్రాజ్ ఒక్కడే మాట్లాడగలి సున్నతి లేదంటే కక్షణ లేనివాడు రక్షణ లేడు రక్షణ రక్షణ పొందినోడు మీద ఎట్లా రూపాబ్జల చేయలే చేతడు ఇది అర్థమైతే ఈ రోజు ఇవ్వట్లున్నాడు క్రైస్తవులు నువ్వు రక్షణ పొందిన వాడు నీకు గ్యారెంటీ ప్రొటెక్షన్ విజయము మళ్ళీ నువ్వే భయపడతా ముందు ముందు ముందు ముందంజ వేయకపోతే మళ్ళీ నీకు ఎట్లా విజయం వస్తుంది ఇంటి దగ్గరకు వచ్చి ఎట్లా వస్తుంది చెప్పండి విజయం ఉపాసాలు ఉంటే వస్తుంది విజయం చెప్పండి ఎవరన్నా ఎన్నో ఉపాసం నీకు విజయం ఎట్లా వస్తుంది నువ్వు ముందంజ వేస్తేనే కదా నేను కూడా ఉంటాను ఉపాసం నేను కూడా ఉంటాను ప్రార్థనలు కానీ ముందంచే వేస్తూ ఉంటాను ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు మనందరినీ మనకందరికీ రక్షణ అనుభవాన్ని అనుగ్రహించండు ఇప్పుడు మీరు ఫలించాలా ఫలించడం అంటే ఎందుకు చెప్పింది చెప్పండి మీరు కష్టించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి దాని తర్వాత దీన్ని స్వాధీన స్వాధీనపరచుకోండి అన్నాడు అవి సీక్రెట్స్ లైఫ్ కి పదేవర్తి జీవితం ఏంది అంటే ఇవన్నింటినీ నువ్వు చూపించాలి మనుషులకు వెలిగించడం అంటే ఏం చెప్పండి నువ్వు పాలయంలోకి ఎందుకు వచ్చినావు దేవుడు చెప్పిన తర్మశాస్త్రం విని పాలయంలోకి వచ్చి వెలుగుతున్నావు అంటే ఆ వాక్యాలు చెప్తున్నావు ఎప్పుడు వినలే పూర్వీకులు మేము ఫస్ట్ టైం వింటున్నాం ఇవన్నీ వాక్యాలు అంటారు ఎందుకంటారు నువ్వు కాబట్టి నీకు దేవుడు బయలుపరచండి కాబట్టి వాటి నువ్వు చూపిస్తున్నావు కాబట్టి మధ్యవర్తి రోల్ అన్నట్టు నువ్వు చెప్తే మటుకు వాళ్ళు వింటరు మనం ఎక్కడైనా వినరు లేదా కళ్ళు మాట కళ్ళు మూసుకున్నారు లేదా మీ వృధా మీద చేతులు పెట్టుకున్నట్టు చేతికొని పెట్టుకున్నా లేదా మాతో పాటు మధ్యవర్తి రోల్ పాటిస్తే ఎవ్వడన్నా వింటాడు ఈ మాట చూడండి నిర్గమకాండము ముప్పై అధ్యాయము నాలుగు ఐదు వర్షాలలో చూస్తుండండి ఇది మరియు మోసే మరియు మోసే ఇస్రాయలు సర్వ సమాజముతో ఇట్ల నేను యహువా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి ఎహూవాకు అర్పణము పోగు చేయుడి ఎట్లా అనగా ప్రతివాడు యహూవ సేవ నిమిత్తము బంగారము వెండి ఇత్తడి అక్కడ ముఖ్యంగా ఒక పదం ఉంది మనం మరోసారి చదువుదారు మరియు మోసే ఇస్రాయిలులైన సర్వ సమాజముతో ఇట్లా నేను యుహోవా ఆజ్ఞాపించిన దేమనగా మీరు మీలో నుండి యుహోవాకు అర్పణము పోగు చేయుడి తర్వాత ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు బుద్ధి గురించి నేను అనేది అది మర్చిపోయిన పదం బుద్ధి పుట్టాలా కదా బుద్ధి పుట్టిన ప్రతివాడు బుద్ధి పుడుతుందా ఈరోజు పుడతలేదు నేను అనేది అదే పాయింట్ బుద్ధి పుట్టాలా బుద్ధి పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఇక్కడ మోసే నేను అనే పాయింట్ అది ఎంతమందికి బుద్ధి కొడుతుంది చెప్పండి ఎన్నిసార్లు మనం సవాల్ చేస్తూ ఉంటాం కఠినంగా మాట్లాడతాం ప్రేమతో మాట్లాడినా కానీ బుద్ధి కొడతలేదు మనుషులే సరే ఈరోజు ఈ సీజన్ అంతా క్రిస్మస్ పండుగ తీసుకుంటా ఉంటారు నాకు అనాథ ఆశ్రమం నుంచి ఊరికే ఫోన్స్ వస్తున్నాయి సార్ కొంత డొనేట్ డొనేట్ చేయండి సార్ పిల్లల కనిషి చేసినామనుకుంటున్నా నాకు ఏదో రూపంగా పని మర్చిపోతున్నాను ఇందాక ఫోన్ వచ్చింది ఫోన్ చేసినా టక్కన డొనేట్ చేసేసిన ఎందుకంటే మళ్ళా మర్చిపోతాం ఇంకా రేపు కూడా చేయాలనేసి ఒక తీర్మానించుకున్నాను నేను ఒక కనీసం ఒక ఐదారు వేలు దాని తర్వాత ఒక ఫ్యామిలీ ఉంది భారపడతల పిల్లలు లేరు వాళ్ళకి ఇద్దరు ఉద్యోగాలు లేవు వాళ్ళకి కనీసం ఒక ఈ సరే మనం పండుగలు తీసుకోం వాళ్ళు పండుగలు తీసుకుంటారు క్రైస్తవులు పేదవాళ్ళు వాళ్ళకి కనీసము పట్టలు ఏమైనా పెడదామా లేక ఆహారం ఏమన్నా సప్లై చేద్దామా ఏదో ఒకటి చేయాలా కానీ మనం రేపు ఉండం సిటీలో ఏదో రూపొక వాళ్ళకి ఏదో గూగుల్ పే చేయడము ఏదో ఒకటి చేయాలా దాని తర్వాత ఒక పాస్ ఆయన కూడా ఏం లేదు జీవనోపాధి ఆ ఫ్యామిలీలో ఇది నలుగురు ఉన్నారు పాపం ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఫుల్ టైం సెల్ చేసుకుంటున్నాయి ఆయనకు సరిగ్గా లేదు ఆయన కూడా ఏదైనా అది ఉంది నాకు మైండ్లో పొద్దుటి నుంచి ఉంది ఏదో చేయాలి సాయంత్రం వరకు అవన్నీ ఇంకా రెండున్నాయి రెండు అయిపోయినాయి ఇంకా రెండున్నాయి బుద్ధి పుడితే ఇమ్మీడియట్లీ చేయాలా గ్యాప్ ఇవ్వద్దు ఎప్పుడైతే నాకు ఆ బుద్ధి పుట్టిందని ఒక విషయం మీకు చెప్పాలనుకుంటేది చాలాసార్లు కూడా నేను చెప్పిన మధ్యవర్తికి ఎంత ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తాను మీకు నిన్ను ఎవడు ముట్టలేడు మధ్యవర్తి ఎందుకంటే నా సన్నిధి నీతను పోదన్నప్పుడు మధ్యవర్తితో పాటు సన్నిధి ఉంటుంది దేవుని సన్నిధి ఎవ్వడు ముట్టలేడు నిన్ను నేను అసలు దేనికి భయపడవు మనిషికి భయం ఎందుకు రాదు నాకు కూడా కానీ నేనైతే షేకే కాను భయం వచ్చినా కానీ నేను స్టేబుల్గా ఉంటాను స్థిరంగా ఉంటాను ఎందుకంటే నాకు తెలుసు ఇవన్నీ చూసిన గతంలో చాలా సంవత్సరాలు నేను అనుభవించిన శ్రమలు కాబట్టి నాకు తెలుసు అవి ఇంకా ఇంకా దానికంటే మహాభయంకర శ్రమ కూడా వస్తుంది నాకు తెలుసు ఆయన కానీ నేను ధీమాగా ఉంటాను ఎందుకంటే ఆయన సన్నిధి నాతో పాటు ఉంది ఆయన సన్నిధి ఖచ్చితంగా నాతో పాటు వెళ్తుంది ఆయన ప్రామిస్ చేసిండు మధ్యవర్తితో పాటు ఉంటాను అనేసి పోవాలి ఎక్కడ పోయినా నాతో పాటు ఉంటాడు కాబట్టి నేను భయపడను ఎప్పుడైతే నాకు బుద్ధి పుట్టిందో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నాకు బుద్ధి పుట్టినప్పటి నుంచి రెండు వచ్చింది నాకు ఎప్పటి నుంచో ఉంది అది పెండింగ్ అమౌంట్ పిలిచి సార్ మీది అమౌంట్ శాంక్షన్ చేస్తున్నాం ఇప్పుడు ఇంతకాలం అది పెండింగ్ లో ఉండే రెండున్నర లక్షలు వచ్చేసినాయి అబ్బా క్రిస్మస్ పాట వేసుకోవచ్చు కదా నేను తర్వాత నిన్న ఒక ప్రొఫెసర్ ఫోన్ చేసింది సార్ ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ పెండింగ్ ఉంది మీది ఇప్పుడు రిలీజ్ అయినాయి సార్ చెప్పండి మీ అకౌంట్ నెంబర్ ఇమీడియన్ పంపిస్తాను ఇంకొకటిని ఫోన్ చేసింది ఓకే సార్ చూడండి ఎన్ని ఫోన్లు వచ్చినాయి సార్ మీరు ఎగ్జామ్ కండక్ట్ చేశారు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ శాంక్షన్ అయింది సార్ మీ గూగుల్ పే అకౌంట్ చెప్పండి పంపిస్తున్నాం ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు కానీ ఎట్లా ఖర్చు పెడుతున్నామో దానికి డబుల్ ట్రిపుల్ వస్తున్నాయి నాకు అప్పుడు నేను చెప్పినా కూడా ఈ వాక్యం గతంలో ను ఎంతగా విత్తనం నాటుతా కొద్దీది అంతగా ఫలం వస్తూనే ఉంటుంది అది పర్లోక రాజ్యానికి సంబంధించిన బోధ పర్లోక రాజ్యానికి సంబంధించిన విషయాలు నేను అనుకుంటా కేబీపీఎం గ్రూప్కి బయలుపరచబడ్డంతగా ఏ చర్చకు బయలుపరచబడలేదు విత్తవానికి సంబంధించిన బోధలు అవన్నీ సంబంధించినవి డబ్బుకి సంబంధించినాయి వాడు డబ్బు తీసుకుపోయి వృధా చేసిండు ఆ తండ్రి ఆస్తు తీసుకపోయి వృధా చేసిండు వాడేమో పోయి భూమిని నాటిండు వాడేమో నాటుకొని అభివృద్ధి వాడేమో వాడుకొని అభివృద్ధి పొందిండు ఒక స్త్రీ ఉన్నది ఒకటే వృధా దాని పోగొట్టుకుంది ఆ దీపం పెట్టి వెతుక్కొని పొందుకుంది మరి ఒక స్త్రీ అయిపోయి దాన్ని ఏం చేసింది ఆమె దగ్గర ఒకటే కాస్తుంది ఆ తీసుకపోయి దేవుని చలిదడేసింది కనుకగా బుద్ధి రావడం అనేది ఎంత ప్రాముఖ్యమైంది అనేది మనము ఈరోజు తెలుసుకోవాల లేకపోతే కాదు నేను నైన్టీ టూ నుంచి నేను ఏ పండుగలు చేస్తలేను కొన్నిసార్లు దుఃఖం అనిపిస్తూ అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను ఒంటరిగా ఉన్నాను కానీ నాకు తెలిసి నేను తీర్మానించుకున్నాను ఈ ఒంటరి జీవితం అంత అంత నా వాళ్ళు ఉన్నారు నా వాళ్ళ దగ్గర నేను ఒంటరిగా ఉన్నాను మెంటలో డాక్టర్ అనుకుంటారు కానీ నేనేం రియాక్ట్ కాను ఎందుకంటే నేను ఆయనకి ప్రతినిధిలాగా ఉన్నాను ఆయన ఈ లోకంలో ఒంటరి వాళ్ళలాగానే ఉన్నాను పుట్టినప్పుడు ఎవరి స్థలం ఇవ్వలే పెద్దగానాక ఎవడు రానిలే కూడా ఎవడు ఆయన వృధన నిలబెట్టుకుంటాడు రైతులకు కూడా ఏసు ప్రభుత్వాన్ని సన్నిహితంగా సంబంధం ఉన్నట్టు నేను ఎక్కడ చూడాను ఫాస్టర్లకే కాదు పాస్తలు కూడా ఎవ్వడు కూడా ఆయనతో పాటు అంత సన్నిహితంగా ఉన్నట్లు నేను చూడను అందుకు మోస అయితే నాకు ఎందుకు ఇష్టం పాత నిబంధన కాలంలో బహు అసాధ్యం దేవునికి అంత సన్నిహితంగా ఉండడం ఆయన సీక్రెట్ నేర్చుకున్న ఆయన మధ్యవర్తి లాగు ఉండగలమని భూరాజీవు నువ్వు సన్నిహితంగా ఉంటే ఇతరుల భాగంలో నువ్వు నువ్వు ఏ వాక్యం చెప్తే ఆ వాక్యానికి మనసు స్పందిస్తారు నువ్వు మధ్యవర్తి ఎవడికి బుద్ధి పొత్తే వాడు వచ్చి దేవుని చాలీలకి కానుకలియండి అంటే ఏసిందా లేదా చెప్పండి ఇరవై ఒకటో వర్షం ఓకే అన్న తరువాత ఎవని హృదయము వారిని రేపెనో ఎవని మనసు వాని ప్రేరేపించను వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని దాని సమస్త సేవ ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యోవాసు అర్పణను తెచ్చిది చిన్న చూడండి వాళ్ళ హృదయం ఏమేమి చెప్పండి మండింది స్టిరప్ అని ఉంది కదా ఇంగ్లీష్ లో స్టిరప్ మీ హృదయం నిన్ను స్టిరప్ చేయాలా అనుంది ఒకసారి నాకు ఎందుకో చాలా ఇప్పుడు గ్యాప్ పైకి పాపం ఒక విధరాలు ఇద్దరు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అమ్మాయికి ఏదో వాళ్ళు పాపం హస్బెండ్ చనిపోతే హైదరాబాద్కి వచ్చేసారు ఎక్కడ ఉన్న బ్రతుకుదామని వాళ్ళ ఇంటికి నన్ను ఒకసారి ఎందుకో ప్రార్థన పిలిచారు చాలా సంవత్సరాలకి ఇద్దరు స్టోరీ నేను చెప్తున్నాను మీకు వాళ్ళు ఎక్కడ ఉండకూడదు నాకు ఇప్పుడు అయితే వాళ్ళ ఇంట్లో ఎందుకో ప్రార్థన పిలుచుకున్నారు క్రిస్మస్ కి ముందు అయితే నేను వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తున్నా నాకు తెలంగాణ కూడా తెలియదు చూడండి మధ్యవర్తితో ఎట్లా మాట్లాడతారు దేవుడు మధ్యవర్తికే తెలియదు నేను ఇన్నిసార్లు మీతో మాట్లాడుతున్నాను కదా ఈ వాక్యాలు చాలా నాకు ఈ వాక్యాలు నాకే తెలియదు మాట్లాడుతున్నాను ఎప్పుడైతే నేను రికార్డింగ్ స్వరము నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడు నాకు తెలిసి నా స్వరం కాదా మధ్యవర్తి పరిస్థితి ఎట్లుంటుంది అనేది జీవితం అనుకుంటాం కానీ ఎప్పుడు మనం ప్రభు మనం పెంచట్లేదు నా సాక్ష్యం చెప్తాను ఒక చర్చలో పంతొమ్మిదో తారీఖు ఆదివారం నా చిన్ననాటి కాలం మొదలుకొని నేను ఒంటరి జీవితమే జీవించిన ఎందుకంటే దీర్ఘకాలం రోగంతో బాధపడ్డా ఎవరు రానియాడు దగ్గరికి వాసన రోగం ఎక్కువైన రోజు స్కూల్కి పోను చదువులు పోయాయి అన్ని పోయాయి ఎవరు రానియ్యాడు తృణీకరిపబడ్డ జీవితం కానీ ప్రభుత్వృణీకరించలేదు కదా ఆయన ఏ రోజు కూడా తృణీకరించలేదు మనం ఆయన అనుభవించాడు తృణీకరణ జీవితం కాబట్టి తెలుసు ఇది చాలా భయంకరమైన రోగం ఈ లోకంలో తృణీకరణ ఇవ్వడని నిన్ను తృణీకరిస్తే నువ్వు భరించలేవనంట కానీ మన ప్రభుత్వ తృణీకరించలేదనేది నేను ఎప్పుడు సాక్ష్యమిస్తూ ఉంటాను ఎంత భయంకరమైన రోగాలు తొని సఫర్ అయినా నేను నా లైఫ్లో పదిహేను సంవత్సరాలు రక్తస్రావ రోగాల స్త్రీ సంవత్సరాలు అనుభవించింది దానికంటే మూడు సంవత్సరాలు ఎక్కువ అనుభవించిన అంటే ఆమె గురించి నేను చెప్ ఆమె నేను ఎక్కువ కష్టపడ్డాను చెప్తలేను కానీ చెప్తున్నా పదిహేను సంవత్సరాలు రోగం కానీ దాని నుంచి దేవుడు నాకు ఆయన విడిచిపెట్టలేదు నన్ను కాబట్టి నువ్వు వాక్యం చెప్తే హృదయాలు స్టిరప్ కావాలా స్టిరప్ అయితేనే మనుషులు ముందుకొస్తారు దేవుని సన్నిధికి దేవుని సేవ కొరకు దారులంగా వాళ్ళు ఇస్తారు ఎందుకంటే నీ కుటుంబాన్ని పోషించుకున్నాక మిగిలిన దాన్ని ఏం చేస్తావు ఎంత సేవ చేసుకుంటావు పిఎఫ్ అకౌంట్స్ వేసుకుంటావు పెన్షన్ అకౌంట్స్ వేసుకుంటావు ప్రావిడెంట్ ఫండ్లు వేసుకుంటావు ఇంకేదో పెన్షన్ సిస్టమ్ వేసుకుంటావు అన్ని వేసుకున్నాక కూడా మిగుతాయి ఏం చేస్తాం ఆ హృదయం లేదు ఈరోజు నేను చర్చలో కదా ఆ హృదయం లేదు మనకి ఏబిపీఎం లో ఉందా కూడా నాకు తెలియదు ఒక్కసారి చెప్తే అందరు ముందుకు ఇచ్చేశారు ఇంతకంటే మంచి అవకాశం మనకి ఎప్పుడో సార్ చెప్పండి క్రిస్మస్ సీజన్లో అందరూ పడగలు తీసుకుంటారు మనం చేసుకోం కరెక్టే కానీ అనిలను అందరినీ వాళ్ళకి మంచిగా మనం ఆహారం పెట్టాం అనుకో ఎంత సంతోషం ఉంటుంది మనకి వాడు చిన్న మాటలు చెప్పచ్చు చిన్న వాక్యం చెప్పచ్చు ప్రవేశ సహాయకుడు విషయం మనం జ్ఞాపకం తీసుకుంటాం అక్కడ కాబట్టి వాళ్ళందరూ ఎవ్రీ వన్ అని ఉన్నారు ఇంగ్లీష్ లో ఎవ్రీ వన్ ప్రతి ఒక్కడు వారి హృదయాలు వాళ్ళని రెచ్చగొట్టే కొద్దీ వచ్చి అంటే చూడండి దేవుని ఆత్మ ఎట్లా పనిచేసేదంటే మధ్యవర్తి మాటల ద్వారా పనిచేస్తాడు ఆటోమేటిక్గా దేవుని ఆత్మ పనిచేయడు నేను గ్రహించిన దేవుని ఆత్మ తనంత తాను ఎప్పటికీ రాడు అది ఒక బహుమానం పరిశుద్ధ ఆత్మ ఒక బహుమానం చెప్తారు కదా అడుగు ప్రతి ఉచితంగా ఇస్తాను అడగకపోతే రాదు ఎందుకంటే దేవుడికి నీ పర్మిషన్ అవసరం నీ శరణంలోకి రావాలి కూడా నీ పర్మిషన్ అవసరమైనకి ఆహ్వానించకపోతే రాడైనా పరిశుద్ధ కూడా అంతే ఆయన రాడు పర్షుదాత్ముడు రాడు నువ్వు ఆహించకపోతే కాబట్టి ఈ అనుభవంలో నువ్వు వీటన్నిటిని నువ్వు మనసులో చెప్పాలా ప్రతి ఒక్కరిని మీడియేటర్ మధ్యవర్తిలాగా తయారు చేయాలా అండ్ ప్రపంచానికంతా నువ్వు వెలుగులాగా తయారు కావాలా అయితే ఒక ముఖ్యమైన విషయం ఇరవై రెండో వర్షం చూడదా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించిన వారందరూ యోహో బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరులను ఎందుకంటే ముఖ్యమైన విషయము స్త్రీలు కూడా ఉన్నారు అది పాయింట్ నేను చెప్పాడు పురుషులనే కాదు స్త్రీలు కూడా ఉన్నారు అంటే దేవుని సేవకి ఇద్దరు ముఖ్యం అనేది కానీ కొన్ని చర్చిస్తూ స్త్రీలను మేము ఒక ఒక స్త్రీలకి పాత్రనే లేదు ఇంకో చర్చకు పోతే స్త్రీని నిలబెట్టలేవట స్టేజ్ మీద స్త్రీల కిందనే కూర్చోవాలి స్త్రీలు యాచక ధర్మం పాటించడానికి వీల్లేదు స్త్రీలు సువార్థపానికి చేయడానికి వీల్లేదు అనే చర్చలు ఉన్నాయి సృష్టిలో సువార్త ప్రకటించింది మొదటి స్త్రీనే కదా ఆయన సజీవుడు ఆయన లేచిండి అతను చెప్పినట్లు అని చెప్పింది స్త్రీనే కదా నాలోనివన్నిటిని నాకు చూపించిన వాడు ఈయన మెసే అని సువార్థ ప్రకటించే స్త్రీ కదా ఈ లోకము స్త్రీని ఎంతగానో మార్జినలైజ్ చేసింది అంటే పక్కకు పెట్టేసింది అని ఏసు ప్రభు స్త్రీకి ఎక్కడ లేని శక్తిని ఇచ్చేడు మనం కూడా ఇవ్వాలా మనం కూడా ప్రోత్సహించాలా స్త్రీలను ఎందుకంటే ఏసు రోజు చేసేండు కాబట్టి ఒకసారి చెప్పిననుకోటే కొంతకాలం కిందట ఆ చెప్ప ఎవరు చెప్పలేరు కూడా నాకు తెలుసా వాక్యం మధ్యలో మరి పదమూడవ శిష్యు పన్నెండు శిష్యులతో పాటు కలిసి అతన్ని వింబడించమే రాత్రి మగళ్ళు ఇరవై నాలుగు గంటల వాళ్ళతో పాటు స్త్రీ పదమూడు మంది పురుషుల మధ్యలో ఎట్లా మెదిలింది అని నేను ఊహించుకుంటే వాళ్ళు జదిరించిందని చెప్పిన ఆమె ఎక్కడ పండుకుంది వీళ్ళందరూ ఒక స్థలంలో పండుకుంటే ఆమె ఎట్లా రాత్రులు గడిపింది నేను అది వచ్చుకుంటే ప్రభుత్వం ఎట్లా జరిగింది ప్రభావాన్ని నేను ఊహిస్తే ఒళ్ళు జదిరిస్తుంది అందుకే స్త్రీని ప్రోత్సహించాల యోగ అంటాడు కన్యాకాలను నేను ఏ రీతిగా చూడ అట్లా మనం కన్యాకాలం చూడొద్దు ఎందుకంటే వాళ్ళు బిడ్డలతో సమానం వాళ్ళని ప్రోత్సహించాల దాన్ని ప్రోత్సహించాలా ప్రతి ఒక్కరిలో ఆయన శక్తిని నింపు నింపుకోవడానికి వాళ్ళని రెచ్చగొట్టాలి మనం దేవుని యొక్క ఆత్మ రెచ్చగొడతది చూడండి నువ్వు అట్లా మాట్లాడితే అప్పుడు వాళ్ళు ముందుకు స్త్రీలు మనం ముందుకొస్తారు ముందుకు వస్తారు ముందుకు స్త్రీలే ముందుకున్నారు ఏ చర్చ ఒకప్పుడు మతంలో నేను ఎవరు అర్థం చేసుకున్నాను స్త్రీలు బోధించద్దని కానీ బైబుల్ అన్ని కేసులు ఉన్నాయి కదా స్త్రీలు బోధించినట్లు స్త్రీలు ఎక్కువ పరిచయా చేసినట్లుంటది బైబిల్ దెబోరా కాలం మొదలు కొంచెం చూస్తా యుద్ధానికి ఏమైంది ఏమైతే నువ్వు అనిలకు వెలుగుగా ఉన్నానా ఒక్క విషయం నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నీ తలాం దేదాను గ్రహించగలి ప్రభు నా తలాం దేదా చూపి ప్రభావ నేను దాన్ని నేను భూమి నాటను తొంభై ఐదు శాతం క్రైస్తవులు భూములు నాటేశారు వాళ్ళ తలాంతులు మంచి మంచి తలాంతులు మంచి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ దాన్ని ప్రభు కొరకు పనికి దాన్ని పగ వాడేశారు భూములు నాటేశారు మంచి వాక్చాతుర్యం వాళ్ళు సేవ చేస్తారు సువార్త అసలు మనకు మాట్లాడికి రానే రాదు అయినా కానీ మనం మాట్లాడుతున్నాం కానీ మంచి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు క్రైస్తవులు సువార్థవాడు చెప్పాడు మంచి తెలివితేటలు ఉన్నవాడు ఎవడు కూడా సంఘపోషణ కొరకు ముందుకే వస్తాడు ధనికులు బహు ధనం ఉన్న వాళ్ళు ఎక్కడా సేవకి సహాయపడుతున్నారు చెప్పండి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు త్రీ స్టోరీడ్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టుకుంటున్నారు పెద్ద పెద్ద కార్లు వన్ ఫ్లోర్ కార్ ఎందు కొన్నికి అర్థంగా లక్షల కార్ అయినా వన్ ఫ్లోర్ కార్ అయినా కార్ కారే కదా ఎంత లగ్జరీ పెడితే ఏముంది యాక్సిడెంట్ అయితే ఎంత ఎంత ఎక్స్పెన్సివ్ కారైనా పోతుంది కదా నారాయణ ఆయన కొడుకు ఒకడే కొడుకు నారాయణ కాలేజెస్ కొడుకు కోటీశ్వరుడు చాలా ఖరీదుైన కార్ అది బెంజ్ కారు మరి ఏదో బెంజ్ అనుకుంట కారు 1.5 పాయింట్ 2 క్రోడ్స్ టూ క్రోడ్స్ ఉంది కారు దాంతో పోయి కొడితే మెట్రో పిల్లర్కి స్పాట్లే చచ్చిపోయింది పిల్లలు ఒకడే కొడుకు అంత ఆస్తి ఏం చేసుకున్నాడు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను బాబు మోహన్ క్రైస్తవుడే ఒక కరీదన తొమ్మిది లక్షల మొటర్ బైక్ ఏడు లక్షల మొట్ట బైక్ ఆ పిల్లలు కొనిచ్చాడు ఆడబోయిన స్పాట్లే చచ్చిపోయింది హైవే మీద మనము ఎక్కడో వెలుగుని ప్రకటిస్తున్నాం ఎప్పుడైనా చూడండి అన్ని పోగొట్టుకున్నాకనే ప్రభు సన్నికి వస్తాం మనకు ఇప్పుడు చేస్తాను ప్రభు అని కాబట్టి స్త్రీలు పురుషులు వాళ్ళ హృదయానుసారంగా వాళ్ళు ముందుకు మనం చూస్తున్నాం మధ్యవర్తిలాగా తయారు చేయాల మనుషులని మనకి అనుగ్రహించబడ్డ సేవా విధానం దానికి సంబంధించింది అందరూ ప్రోత్సహించాలి అందరినీ మనం ప్రోత్సహించాలా అందరు నడిపించాలా ఒకని గురించి ఒక కంప్లైంట్ చేస్తుంటే మనము అట్లా అట్లా విని చూడాలా అంతే కానీ ఆ కంప్లైంట్స్కి తగినట్లు మనం రియాక్ట్ కావద్దు చెప్పండి మరి ఓ మోసే ఆదిగా అప్పులే స్త్రీల పురుషులందరూ ముందుకొచ్చి రకరకాల వస్తువులు అర్పించేది చెప్పండి క్రైస్తారు అందరూ ఆ పక్కన పెట్టేసేది అందుకు రావాల్సి వచ్చింది దానికి ముందు జ్ఞాధిపతులు రావాల్సింది జ్ఞాధిపతులు పన్నెండు మంది కదా పన్నెండు మంది తర్వాత స్టార్ట్ అవుతారు అన్నా మీ వాయిస్ వినిపిస్తలేదన్నా బ్రదర్ నా వాయిస్ వినిపిస్తున్నా మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టు అండి ఇంక ఇప్పుడు ఈ ఈ పండుగ వస్తే అస్తారవుతుంది దేవత రొంఫ దేవత నక్షత్రం దేవత అది కదా రొంఫ దేవత దాగోను దేవత తమ్మూజు దేవత క్రిస్మస్ ట్రీ అంటాం చెట్ అంటాం చెట్ క్రీ టూ థౌసండ్ ఫోర్టీన్ లో రికార్డింగ్స్ చేసిన రెండు గంటలు గంటల రికార్డింగ్స్ అవి ద గ్రేవెన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని రెండు రెండు గంటల రికార్డింగ్స్ పెట్టినా టూ లో దాన్ని మరోసారి విన్నా నేను మొన్న విని మళ్ళా పెట్టినా మన గ్రూప్లో వింటారేమో పాతగా వినని వాళ్ళు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మనకి ఇవన్నిటిని రికార్డింగ్స్ని స్టోర్ చేయడం కొరకు అప్లోడ్ చేయడం కొరకు ఎప్పుడన్నా మీరు వినొచ్చు మంచి అవకాశం ఒక టైం వస్తుంది అవి నీకు అవకాశం దొరకవు అవి వినలేవు కూడా నువ్వు నీకు అంత టైం ఉందా ఇరవై నాలుగు గంటల ఇంకో రెండు గంటలు బాగుంటే బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ కొరకు ఫన్ కొరకు కానీ ప్రభు సన్నిహితి కొరకు ప్రభు ప్రార్థన కొరకు మనకి టైం ఉండలేదు మళ్ళీ ఎట్లా మధ్యవర్తి లాగా ఉండగలం వాళ్ళు అన్య దేవతల తట్ట తిరిగారు అంటే ఫారెన్ గార్డ్స్ అంటారు ఇంగ్లీష్లో అన్య దేవతలు తట్టు తిరిగినప్పుడు వాళ్ళు క్రైస్తవులు చెప్పండి ఎంతమంది ప్రభుని వ్యక్తిగతంగా ఆయనతో పాటు బహు సన్నిహితంగా కలిసి నడుస్తున్నారు ఎంతమంది క్రైస్తవులు యథావిధంగా జీవిస్తారు అయితే సండే రెండు గంటలు చర్చలు ఉంటారు మొత్తం వారమంతా వాళ్ళ లోకంలోనే ఉంటారు కాబట్టి ప్రభుతో అంత సన్నిహితంగా కనిపించని కనిపించారు నేను ఇక్కడ కొంతసేపు వాక్యాన్ని ముగిస్తున్నా మత్త వార్తలకు ఒక వాక్యాన్ని చూపించి ముగిస్తాం తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే దీన్ని ముందుకు మనం మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ హృదయము నాకు దూరముగా ఉన్నది చూడండి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు వారి హృదయము బహు దూరంగా ఉంది గనపరుస్తారు కానీ వాళ్ళ హృదయాలు ఎంత దూరంగా ఉన్నాయి గబ్బా ఎవరి గురించి మాట్లాడతాడు ఏస్తు ఎవరైనా చెప్పగలరా ఇసాల్పల్ల గురించి మాట్లాడతాడా దేవుని ఇస్రాయల్కి వెళ్తాను మాట్లాడుతున్నాడా దేవుని ఇస్రాయల్ అంటే క్రైస్తవులు కదా ఎవరు కూడా ఇంత క్లోజ్ గా దేవతను నడుస్తలేరు అది బాధ ఆయన బాధ చర్చసు ఇంత క్లోజ్ గా వెళ్ళే వాళ్ళకి ఏం తెలియదే లేదు బైబుల్లో ఏముందో ఏం తెలియదు ప్రవచనాలు సున్నా నేను ఉన్న అక్కడ ఒక స్థలంలో చర్చలో అదే చెప్తున్నా మీ చర్చ్లో ప్రవచన గురించి ధనిస్తలేదో ధనించకపోతే మీకు ఏం తెలియదు ఏం జరగబోతుంది అమాంతంగా ఉపద్రమం నీ మీదకి వస్తే నువ్వు చిక్కబడతావు అది కొట్టుకొని పోతుంది జలం జలప్రల అందరినీ కొడుకపోయినట్లు కొట్టుకపోతుంటారు తెలిస్తే ముందు జాగ్రత్తగా చిధపడతారు ఎవరు చెప్పేటోళ్ళు లేడు వినేటోళ్ళు లేడు వినోడంట నాకు చెప్తే వినడంటాడు కాబట్టి దేవుని ఇస్రాయలు ఇది ఒక ఆత్మీయమైన శరీరం ఆయన శరీరం ఆయననే సీరియస్ కాబట్టి ఏసు బాబు ఇది ఒక శరీరం దేవుని ఇస్రాయలు ఒక శరీరం అది అది ఈ లోకస్తులకి వెలుగుని ప్రకటించడం కొరకు ఇచ్చిన శరీరం అది ఎంత కాలము ఈ పనిలో చేయగలితే అంతకాలం కూడా బ్రతికింటావు కానీ నేను ఒక సత్యం గ్రహించిన ఏం తెలుసా చాలా మంది వారి తలాంతులతోనే పోతారు వాడుకోకుండానే పోతారు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తారు ఎన్నెన్నో తలాంతులు దేవుడి ఇచ్చి పంపండి లోకంలో ఆ అన్నింటినీ వాడుకోక భూములు నాటేసుకోవట్లంటే సమాధులను ఉంటాయి అది తలాంతులు సమాధుల తోట ఒకసారి పోయి చూడండి ఒకసారి ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు వారి తలాంతులు వాడుకోకుండా సమాధుల నాటేసుకున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ శరాలతో పాటు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ బహుధనికులు బహుగా చదువుకున్న వాళ్ళ తలాంతలన్నీ సమాధుల తోటలలో ఉన్నాయి ఈ రోజు మనం తీర్మానించుకోవాల నా తలాంతలు సమాధి తోటలో ఉండడానికి వీలేదు నేను ప్రభు మహిమ కొరకు ఈ లోకం లేదని వాడతా కృపని ప్రభు మనకు అనుగ్రహించాలా ఎందుకో చూడండి వ్యూహాంశ వార్త ఎనిమిదవ అధ్యాయము చూడండి ఆయన వెంబడించే వారు ఎప్పుడు జీవకు వెలుగులో ఉంట ఎందుకంటే ఆయన వెలుగు ఈ లోకానికి ఆత్మీయ ఇస్తాగా మనల్ని మార్చి ఆయన వెలుగుని మనకి ఇచ్చాడు అందుకు చూడండి మత్స్యస్వార్థ ఐదవ అధ్యాయం చివరి వాక్యం చూపించి క్లోజ్ చేస్తా మధ్యస్వార్థ ఐదవ అధ్యాయం పద్నాలుగవ చెప్పాడు చూడండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఇప్పుడు మోషే మోషే ఎట్లా షైనింగ్ అయింది ఎట్లా వెలుగు ప్రకాశించిందో ఇప్పుడు నువ్వు ప్రకాశించాలంటే ఈ వాక్యం జ్ఞాపకం తీసుకోవాలి పద్నాలుగు వర్చంలో మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు తర్వాత మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు కాదన్నా కొండ మీద పట్టణము మరుగై ఉండమే కదా పదమూడు క్వశ్చన్ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఇప్పుడు అయితే మనుషుల చేత కానీ మరి ఏమిటి పనికి రాదు ఆశ్చర్యం అది ఎప్పుడన్నా ఉప్పు నిసారమైనట్టు మీరు చూసి రా మీ లైఫ్ లా ముఖ్యంగా ట్ నీకు లావుగా కావాలంటైట్ అంటారు అనేసి చెప్తారు అయోడిన్ సాల్ట్ కానీ అయోడిన్ ఒకసారి నువ్వు సాల్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాలు వేస్తావు దాన్ని మూత తీసి అప్పుడప్పుడు వాడుతున్నప్పుడు ఏమవుతుంది మొత్తం పోతుంది అది సాల్ట్ అట్లా అయోడిన్ ఉండదు వాడు రాస్తాడు బొమ్మ మీద అయోడైజ్డ్ సాల్ట్ అని కానీ అట్లా అయోడినే ఉండదు ఎందుకంటే మూత తీసి పెడితే పోతుంది నీకు అవసరం వాళ్ళు అట్ట పెడతారు కానీ ఎవరికి అవసరం లేదు ఎవరు చేయడానికి అంత అవసరం లేదు అది ఎందుకంటే కొండ ప్రాంతంలో జీవించే వాళ్ళకి ఐడియన్ కలతా ఉంటుంది మనకి ఎందుకు ఉంటుంది కానీ మనం ఐడియన్ తినేస్తున్నాం విపరీతంగా ఉప్పు కొంతమంది అయితే ఇంతిని తెలుసుకుని ఉప్పు తినాలని తినద్ది నేను ఉప్పు నిసారం అయిపోతుంది విషయం ఉంది నేను ఫస్ట్ టైం వింటున్నాను అంటున్నాను ఎట్లా నిసారం అంటే దాంట్లో రుచి ఉండదు అన్నట్టు సపక ఎంత ఉప్పేసినా ఉప్పు అది ఆయన చెప్పే పాయింట్ ఈ లోకానికి నువ్వు ఉప్పులాగా ఉండాలా ఈ లోకానికి నువ్వు వెలుగులాగా ఉండాలా వీటికి సంబంధించిన చెప్పడానికి ఓపిక ఉంటే ధీరంగా చూస్తాను కానీ ఇక్కడ నేను వాక్యాన్ని ముగిస్తాను మన ప్రవ్ లోకానికి వెలుగై ఉన్నాడు యూహోవాన్ని వెలుగని ఇందాక వాక్యం యూహోవాన్ని వెలుగు తండ్రిలు వెలుగై ఉన్నాడు కుమారుడు వెలుగై ఉన్నాడు ఇప్పుడు నువ్వు వెలుగై ఉన్నావు మనిషి కూడా వెలుగు వెలుగై కదా పాలంలోకి వచ్చినప్పుడు చూసారు మనుషులు వెలుగు ఇప్పుడు నువ్వు వెలుగైన వెనుకంటే వేస్లో చెప్పండి యూ ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ నువ్వు వెలగాల ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుంది బయటికి పోండి బయటికి పోయి వెలగండి అప్పుడు ఈ శర్రాలు ఆయన మహిమ కొరకు వాడబడితే అప్పుడు రోగాలు ఉండవు అందులో నా అనుభవం అది నేను ఈసారి సాక్షరకు చెప్పిన నేను సేవలు ఉన్నప్పుడు ఏ రోగాలు ఉండవు శేవలు లేని రోజే రోగాలు ఉంటాయి ఎందుకు ఈ శర్రాన్ని ఆయన మహిమ కొరకు వాడుతున్నావు ఆయన ఆయన మహిమ అంటే రక్షణ పొందేవాళ్ళు కదా దేవుని బిల్ల కొరకు నువ్వు వాడినప్పుడు ఇందులో ఏ రోగం ఉండడానికి వీల్లేదు నీ పాలెంలో ఎటువంటి అనారోగ్యం వీల్లేదని వాగ్దానం ఉంది ఇతపదేశ ఖండంలో కాబట్టి నీ పాలయం అంటే ఇందులో రోగాలు ఉండడానికి వీల్లేదు ఎందుకు నువ్వు ఆయన కొరకు వెలుగుతున్నావు ఆ వెలుగుంటే ఎట్లుంటే చీకటి శక్తులు నీ శరీరం ఎట్లుంటే భరించలేవు ఏ క్యాన్సర్ కుంటూ ఉండలేదు భరించలేదు ఎంత డబ్బు ఇది ఎంత వెలుగుంది అదైనా అవి పరిగెత్తుకోవాల్సింది బ్యాక్టీరియా వైరస్ అటువంటి సేవలో ప్రభు మనందరూ నడిపించాలా మనం ఈ లోకంలో యేసు ప్రభుకి మనుషులకి మధ్యవర్తి లాగా మనం వెలగాల వారికి ఇవన్నీ చూపించాలా నీ సేవని బహు విశేషంగా దేవుడు తయారు చేయాలా దేవ మీకు వందలని మీరు మాత్రం మాట్లాడితే మీకు వందలు ప్రభావర్తంగా మేము వాడుకోవాలని చూపించి మీరు అన్నా మీరు మీట్లో ఉన్నారన్నా ఓకే అన్న అదే మీది స్ట్రక్ట్ అయినట్లకి మాకు వినపడలేదన్నా అప్పుడప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం లాగుంది సరే ఒక్కొక్కరిగా ప్రార్థి నేను చేస్తున్నాను పరిశుద్ధుడా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన నా తండ్రి నా ఏసయ్యనికే వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభా నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రభా నాయన తండ్రి నిన్ను స్థుతిస్తారో నా తండ్రి అక్కడ నేను ఉంటానన్నో ప్రభా అవును నా తండ్రి ప్రభా నైనా నూరు మీరు కృపాసత్య సంపూర్ణుడివై ప్రభ నాయన మా మధ్యలో ఉండే నాయన మీ స్వరం ధర నాయన మీ సంకల్పం ఏందో మీ చిత్తం ఏందో మీ ఉద్దేశం ఏందో నాయన మా పట్ల ప్రభ మీరు మాకు చూపించినారు ప్రభ మీరు చూపించిన ప్రేమకు నాయన ఎంతో వందనాలు నాయన స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ కాబట్టి ప్రభా తండ్రి ఆయన మీరు చెప్పినారు ప్రభాన తండ్రి లోకానికి మీరు వెలుగులాగా ఉన్నారు ప్రభ కాబట్టి మీకు మధ్యవర్తిలాగా ఉన్న మేము నాయన నీ వెలుగు మేము ధరించుకొని నాయన అనేకులని ఆ వెలుగులోకి మేము నడిపించాలా ప్రభా ఈ రోజు ఈ లోకమంతా చీకటిలోనే ఉంది ప్రభ కాబట్టి ప్రభ ఆ చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగుగా మేము మార్చాలా కాబట్టి నాయన మీరు నాయన నా తండ్రి ఎట్లయితే మోసేకి నాయన ముందు మీరు నడిచి మోసేతో పాటు మీరు నడిచినారు ప్రభ ఈ రోజు నాయన అదే రీతిగా మీరు మాకు తోడుండి నడిపించి మేము కూడా అనేకులను ప్రభ నీ తట్టిది పలా ఎట్లయితే మోసే ప్రభ ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిండో ఈ రోజు మేము అనేకులను ప్రభ ఆ పర్లోక రాజ్యానికి మేము నడిపించాలా ప్రభా కాబట్టి ప్రభ అనేకులు ఈ రోజు బానిసుల్లాగానే ఉన్నారు ప్రభ ఈ లోకానికి బానిసుల్లాగా ఉన్నారు మతపరంగా ఆచారబద్ధకంగా నాయన కొందరు వ్యక్తుల బంధకాలలో ఉన్నారు ప్రభా కాబట్టి ఎప్పుడైతే నీ ఆత్మ మా మీదకి వచ్చిందో మేము బీదలకు సువార్థ ప్రకటించాలా విరిగి నలిగిన వారిని దృఢపరచాలా ప్రభా చరల్లో ఉన్న వారిని విడిపించాలా బంధకాలలో ఉన్న వాళ్ళని ఆ బంధకాల నుంచి విడిపించాలా ఈ రోజు నాయన పాడైపోయిన స్థలాల్లాగా ఉన్నారు ప్రభా నీ మందిరంలో నీ బిడ్డలకే సాదృష్టం ప్రభావ వాటిని మేము కట్టాలా నాన చెదిరిపోయిన ఇల్లులాగా ఉన్న వాటిని మేము కట్టాలా ప్రాభ కాబట్టి ఎంతో ప్రయాస పడాలా ప్రభా నాయన అలాంటి నాయన ప్రేమ నాయన మీకు ఉంది కాబట్టి ఈ లోకంలో మీరు మరణం ఎంతో వేదన నేను ఎన్నో బాధపడి శ్రమపడి నాయన మీరు ఎంతగానో ప్రయాసపడ్డారు ప్రభా అలాంటి ప్రేమ మాలో ఉన్నప్పుడే మేము చేయగలం ప్రాభ కాబట్టి క్రీస్తు ప్రేమ మాలో నిజముగా పరిపూర్ణం అయినప్పుడే మా మనసు మీ మనసులాగా ధరించుకున్నప్పుడే మా ఆలోచనలు ఎప్పుడు మీ ఆలోచనలాగా మా హృదయం మీ హృదయం ఉన్నప్పుడే ప్రభావ మేము ఎప్పుడు నాయన తండ్రి నిర్లక్ష్యంగా జీవించము మాలో ఉన్న ప్రభావ ఏదైనా తలాంతులు ప్రభ అవి మాలోనే ఉంచుకొని నైనా ఈ లోకంలో వ్యర్థంగా మేము చేయం ప్రభ కాబట్టి ప్రభా నాయన మీరు చెప్పినారు మీ తలాంతులు ఏందో నాయన అని ప్రభ నువ్వు నాకు చెప్పినది ఒకటే ప్రభ నా గురించి అయితే ప్రభ ఒకటే చెప్పిన ఇస్రాయేల్ నువ్వు నా సేవకుడివి నీలో నేను మహిమ పరుచుకుంటానన్నో ప్రభ కాబట్టి ప్రభా నాయన నీలో మహిమ పరుచుకుంటావంటే ప్రభా నీ మహిమ ఆ యొక్క అక్షయ అంటే రక్షణకి నాయన ఆ రక్షణ బిడ్డన బిడ్డలకు సాదృశ్యమని చూపించినావు ప్రభా కొత్త దినం ముందు కాబట్టే ప్రభ నీ మహిమ అంటే నేను అనేకులని రక్షణ మార్గంలోకి నడిపించాలా కాబట్టే ప్రభా నువ్వు ఇచ్చిన ఆ యొక్క తలాంతు కాబట్టే ప్రభ ఎప్పుడైతే నాయనా మీరు మాట్లాడితే ప్రతి మోకాలు మీ ఎదుట వంగుతుంది ప్రభా ప్రతి నాలుక నాయన మిమ్మల్ని స్థుతిస్తుంది పాపాలు ఒప్పుకుంటుంది ఆ నోటితోనే ప్రభా నాయన వాళ్ళ జీవితాలు సమర్పించుకుంటారు ప్రభా కాబట్టే ప్రభ అలాంటి వాక్శక్తి మీరు నాకు అనుగ్రహించినారు ప్రభా దానిని బట్టి నీకు వందనాలు ఆ అనుగ్రహించిన వాక్శక్తి ద్వారా అనేకులని ఆ పర్లక రాజ్యానికి నేను ఒక సమూహంలాగా నిన్ను నాయన నేను వెంట పెట్టుకొని రావాలా ఆ రీతిగా నువ్వు దీవించు ప్రభా ఆశీర్వదించు ప్రభాయన ఎట్లయితే ఈ లోకానికి మీరు ఒక సమూహం లాగా మా దగ్గరికి వస్తారో ప్రభా ఇక్కడి నుంచి అనేకులని రక్షణలోకి నడిపించి వాళ్ళ మహిమను తీసుకొని నీ దగ్గర ధైర్యంగా నిన్ను ఎదుర్కొని నేను నిలబడాలా ప్రభా ఆ సింహాసనాలు ఎదుట ప్రభా కాబట్టి అలాంటి దీవెన ఆశీర్వాదం నువ్వు చెప్పినో ప్రభా నమ్మకమైన వారికి నీ దీవెనలు మెండుగా ఉంటాయన్నో ప్రభా కాబట్టి నీ ఇళ్ళంతటిలో మోసే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ దీవెనను పొందుకున్నాడు ప్రభా ఈ రోజు మేము కూడా అంత నమ్మకంగా నాయన మేము ఉండాలా ప్రభా నీలో మీ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ప్రతి విషయంలో ప్రభా కాబట్టి మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు అవును ప్రభ ఐదు రొట్టెలు రెండు చేపలు దీవిస్తే అవి ఎట్లా అయినాయో ప్రభా ఈరోజు మీరు ఆ రీతిగా నన్ను దీవిస్తే ఆశీర్వదిస్తేనే నేను అలా తయారవ్వగలను ప్రభ ఆ రీతిగా అనేకం చేయగలను ప్రభ నాకు ఏదైనా నేనుంచే సహాయం రావాలా ఎందుకంటే మనుషులతో తృణీకరింపబడిన జీవితం ప్రభ ఈ లోకంలో పనికిరాని జీవితము జ్ఞానం లేని జీవితం కానీ ఎవరు త్రోసివేసినా ఎవరు నాయన తిరస్కరించినా తృణీకరించినా నువ్వు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టవు ఎందుకంటే తల్లి గర్భంలో రాకముందే నువ్వు మమ్మల్ని చేసినావు ప్రభా నువ్వే మాకు నిజమైన తల్లిదండ్రి ప్రభ కాబట్టి ఆ తండ్రి ఎప్పుడు విడవడు ప్రభా ఎప్పుడు అనాథలుగా మేము ఉండం ప్రభ మేము ఒంటరిగా ఉన్నా మాతో మీరే ఉన్నారు ఈ లోకానికి మేము ఒంటరిగా కనిపించినా మాకు మాత్రం మీరు ఉన్నారు ప్రాభ కంటికి రెప్పలాగా మీరు కాపాడుతున్నారు ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని మమ్మల్ని చంక పెట్టుకొని మీరు నడిపిస్తున్నారు కాపాడుతున్నారు అలాంటి తండ్రి ఆయన మేము కలిగి ఉన్నాము నేను కూడా కలిగి ఉన్నాను మేము ధన్యులం కాబట్టి వాక్యంధార నువ్వు మాట్లాడినావు ప్రభా నాయన కాబట్టి ప్రభా నాయన నైనా నువ్వు అడిగినా అడిగినావు మా పర్మిషన్ కావాలని ఎందుకంటే నువ్వు మాలో ఉండాలంటే నేనైతే నా హృదయపూర్వకంగా ప్రభ మీరు నాలో ఉండమని నాలో నివసించమని నాతో ఉండమని నేను అడుగుతున్నాను అదే నేను వెతుకుతున్నాను ప్రభా మీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించండి ప్రభా నాయన ప్రభా అలాగే ప్రభా వాకిందార ఎన్నో విషయాలు మాట్లాడినావు ప్రభా తండ్రి మోస గురించి మాట్లాడినావు ప్రభా కాబట్టి మోస ఎంతగానో ప్రయాసపడి నాయన అక్కడ రాజు కుమార్తె కొడుకు అనిపించుకునే దేవుని విషయంలో నిందలు చాలు బాధపడినా చాలు అని ఆ రీతిగా తీర్మానించుకున్నాడు ప్రభా తన రాజరికాన్ని కూడా వదులుకొని ప్రభా నిన్ను వెంబడించినాడు ప్రభా కాబట్టే తను తాను ఉపేక్షించుకొని నా శిల్వ ఎత్తుకొని నన్ను వెంబడించమన్నా ప్రభా కాబట్టి అలాంటి ప్రయాసంతో మేము ఉండి నాయన ముందుకు రావాలా మోసెలాంటి మనసు మాకు దయచేయండి మాలో ఇంకా ఏమైనా శరీర సంబంధమైనవి ఉంటే తండ్రి ఈ చివరి దినాల్లో ప్రభా మేము అవన్నీ పూర్తిగా మనలో నుంచి తీసివేసి నాన్న మీ మహిమ మా ముఖంలో కనిపించాలా మాలో కనిపించాలా మేము మాట్లాడే ప్రతి మాటలో మీ మాటలు చూడాలా ప్రభా మనుషులు మేము చెప్పే ప్రతిదీ ప్రభా మమ్మల్ని చూస్తే క్రీస్తులాగా క్రీస్తు చూడాల ప్రభా ఆ రీతిగా మమ్మల్ని తయారు చేయండి ప్రభా ఆ రీతిగా ఉండాలంటే మాలో ఏ శరీర సంబంధమైన గుణగాణాలు ఉండొద్దు ప్రభా ఆత్మఫలాలు మాలో మెండుగా ఉండాలా ప్రభ ఆ రీతిగా దీవించండి ఆశ్రదించండి అన్న ద్వారా మీరు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు ప్రభ దానిని బట్టి మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి కాబట్టి బిడ్డలకు తల్లిదండ్రులే అన్ని మంచి విషయాలు చెప్తారు ఎందుకంటే ఆ బిడ్డలను ప్రేమించినారు కాబట్టి ఆ బిడ్డలను ప్రయోజకరులుగా వాళ్ళ కోరికలు తీర్చుకోవాలి కాబట్టి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల ప్రేమే అట్లా ఉంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించిన నీ ప్రేమ ముందు ప్రభా ఏ ప్రేమ అది నిలవదు ప్రభ అందుకే మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు ప్రభా ఈ యొక్క మర్మాల బడిలాగా ఈ యొక్క ఆరాధనలో నీ విషయాలు మాకు బయలుపరిచి మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తున్నా ఈ ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా మా బ్రతుకు దినంతా నిన్నస్తుతిస్తూ నాయన నీ కొరకే మేము వెలిగి అనేకులను వెలిగించేలాగా మీరే మమ్మల్ని ముందుండి నడిపించమని ఎప్పుడైతే మధ్యవర్తిలాగా ఉంటే ప్రభా నీ సన్నిధి నీ తోడు మాకు ఉంటుందని మోసకి చూపించినావు మోసేకి తోడై ఉన్న దేవుడు ఇప్పుడు మాకు ఉన్నాడు ప్రభా నాయన మనుషులు కాలాలను బట్టి హృదయాలు మారిపోతాయేమో వాళ్ళ ఆలోచన విధానాలు పోతాయేమో ఈ లోకం మారిపోతుందేమో కానీ సదాకాలము జీవం కలిగిన దేవుడో ప్రభ నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడో ప్రభ ఆ రోజు మోసేకున్న దేవుడు ఈ రోజు మాకు ఉన్నవ ప్రభ మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు మమ్మల్ని ఇంతగా నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని అక్కున చేర్చుకున్నందుకు మీ యొక్క సిత్తము మా ద్వారా మీరు నెరవేర్చబోతున్నందుకు నేను మీకెంతో కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నా నా తండ్రి ఆమెస్తుందా వినిపిస్తుంది కదా వినిపిస్తుంది కదా మొత్తం స్థూత్రం తప్ప పరిశుద్ధుల గొప్ప దేవ సరశక్తి సంప్రద మహోన దొరుకుతండి ఈ గడిచినంత మమ్మల్ని కాపాడు మీ కృపలో భద్రపచుకున్న మమ్మల్ని సజీవకులు నిలబెట్టుకున్న తల్లి దివారత్మీ కాపాడిన కనిగిరించాయిన తండ్రి మధ్య కాల సమయంలో మీకు స్వరంలో దిని భాగ్యాన్ని మాకు అనుగరించారు ఈ లోపల మీరు దండైనా గొప్ప దేవానికి వర్ణాలు అర్పించుకున్న మీకు కృతజ్ఞత స్థితి అర్పించుకున్న సమస్త గణత మహిమాభావములు మహాతేజస్ మహేశ్వరి మీకు యుగం కలుగా ఈ వాక్యో మాట్లా అందరిజులకు వెలుగు నిర్మించినారు కానీ వాళ్ళు వెలగలెక్కున్నారు ప్రభావ నైనా మీకు మరణ భూస్త పొందుతారు మమ్మల్ని అబ్రహాం సంతంగా మార్చుకున్నారు ఆ వెలుగు సంబంధాలు ప్రభావం తయారు చేస్తున్నారు నైనా మేము మధ్యవర్తి ఉండాలని ప్రభావ మరోసారి మీరు మీతో మాట్లాడినారు ప్రభావాత నిన్న కాలంలో మోసం మధ్యవర్తి లాగా ఉన్నారు ప్రభావాఖాముఖిగా ప్రభావ మోసతో మీరు మాట్లాడినారు ప్రభావ ఈ చివరి యుగంలో ప్రభావ చివరి కాలం అందరినీ యాజిక సమూహంగా తయారు చేస్తున్నారు నేను అందరూ వెలుగు సంబంధంగా మీరు తయారు చేస్తున్నాను ఆయన కాబట్టి నేను ప్రతి చోట మీ అందరూ వెలగల ప్రభావ మీ వెలుగుని ప్రకటించాలా ఓ ఈ భూలోకాని ప్రభా మీ వెలుగుతో మీ మహిమతో నింపాల ప్రభావ నా దేవా విజృంభించ ప్రభావ మీకు నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా అనేకులకు ప్రభావ జీతాలు సమర్పించుకొని మీ కొరికి జీవించాల ప్రభావ ఆయన అలాంటి వెలుగు సంబంధాలు మేము తయారు చేయండి మీ వాక్ శక్తి మాకు అనుగ్రించమని ప్రార్థిస్తుంది ఆయన కృపమైన తండ్రి మా జీవిత విధానం మీకు ఉద్దేశం ఏందో మీరు మాకు బయలుపరుస్తున్నారు అనేక పర్యాలించిన ఆయన కాబట్టి ప్రభావ మమ్మల్ని లోకంలో తల్లి గర్భల రూపంపక ముందుకు మమ్మల్ని తీసుకొచ్చినారు జనములకు ప్రవక్తగా మీరు మమ్మల్ని ఏర్పర్చుకున్నారు అయినా బట్టి నైనా ఆ రీతిగా మేము జీవించాల ప్రభా ప్రతి దశలోనైనా మీకు విదేత కలిగి మేము జీవించాల ప్రభావా వినయ భయభక్తులు కలిగి కీర్తికరమైన చేయాల ప్రభావ మమ్మల్ని మీ వసప పచ్చుకున్న నా తండ్రి సయా మీకు పక్షద్ధాత్మక్ష మనం ఆత్మ పూర్తిగా ఉండాల మీ ఆత్మచత్తు అభిషేకించమని ప్రార్ష్టమైనా ఈ సయానికి స్తోత్రమైన గొప్ప దేవ ఇంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభ ఈ లోకమంత ప్రభ అబద్ధ బోధన ప్రభావ మతపరమైన జీవితంలో జీవిస్తున్నారు వాళ్ళని ఆరాధిస్తున్నారు కానీ మీకు దూరంగా ఉందన్నారు ప్రభా అయినా అది బహు కష్టతకరమైన ప్రభావ ఈ రోజు క్రైస్తవ జీవితం చేసే ఆరాధన ఏమైపోతుందో ప్రభావ ఇంత భయంకరంగా కాలంలో ఉంటుందా వాళ్ళ పెళ్లిని స్థితిలో ఉన్నారు గుడితనం ఉన్నారు ప్రభావ వాళ్ళ హృదయాల ప్రభావ నైనా ఇస్త ప్రభావ చింపబడాల ప్రావాళ్ళ హృదయాల ప్రభావ కరవబడాల ప్రభావ ఆ రీతిగా ప్రభావ మీ వాటిని మీరు ప్రకటించాల ప్రభావ నీకులు మీ చింతకుని నడిపించాల ప్రభావ అబద్ధ బోధ నుంచి నైనా ఈ లోకమంతా అబద్ధ బోధ ప్రభావ అది భూలకమంతా నిండుకొని పని కాదు మీరు క్లీన్ చేయాల ప్రభావ దాన్ని కూకట్ట పెళ్లితో సహా దాన్ని బయటి తీసుకొని రావాల ప్రవా అన్ని ప్రభావా బోధల నుంచి నైనా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడించడం మనం బలపించమని ప్రాధిష్టమైన దానికి తగిన మీకు పశుదాపు నడిపింటున్నా కనుగరించండి అయినా ప్రతి దశలోనైనా మీరు విజయత కలిగి ఉండాలా అయినా ఇస్తే ఎన్ని శ్రమలు మధ్యవర్తికి ఎలాంటి శ్రమలుంటూ కూడా మీరు చెప్పినారు మోసే కనుక సాదృశ్యంగా కనిపిస్తున్నాయి అన్ని కానీ ప్రభావా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నిలిచినా కానీ ప్రతి దాని మీద ప్రభావ మోసే పొందుకొని మీ ప్రజలను ప్రభా దేశానికి నడిపించినాడు కాబట్టి చివరి కాలంలో మేము ప్రభా ఎన్ని అడ్డంకులు ఇచ్చినా కానీ ప్రభావా షేదించుకొని ప్రభావా ముందుకు పోవాలా గొప్ప సాక్షి సమూహాన్ని ప్రభావ కొత్త దినం ప్రభావ మీ వైపు తీసుకొని రావాల ప్రభావా అలాంటి సేవా జీవితంలో మనం నడిపించడానికి అనేక జీవితాలు మీ వెలిగించాలి ప్రభావ అన్నికుల ప్రభావ మధ్యవర్తులాగా తయారు చేయాల ప్రభావం అయినా ఈసారి ఆ రీతిలో అన్నికుల గొప్ప సేవకులుగా తయారు కావాల ప్రభావ ఒకడు పది వందలు కావాల ప్రభావ వేల కల్లి ప్రభావ ప్రజల ప్రభావం వాళ్ళ ద్వారా రక్షణలోకి రావాల ప్రభావ అలాంటి ప్రభావ ధ్యానం మీరు మాకు అనిగించమని ప్రాధిష్టమైన సర్వలోకానికి సర్వసృష్టికి శివార్త ప్రకటించమన్నారు నమ్మిన వారిని శిష్యులుగా చేయమన్న ప్రభావం మేము ఆ రీతిలో చేయాల ప్రభావ ఆ నేకు చోట్ల మేము వెళ్ళి ప్రకటిస్తే ప్రభావ అనేకుల ప్రభావ మీ మీరు ఇచ్చిన వాక్శక్తి ప్రభావ నీకే మహిమాగనక ప్రభావాలు అర్పించుకోవటమైనా ఆయన ఎస్ అయినా తన చివరి కళంటే మేము ప్రభావ ఆ చివరికల చోట్ల వెలుగులా మేము అనేక జీవితాలలో ప్రభావ మిమ్మల్ని ప్రసవించాల ప్రభావ ఆ రీతిలో అనేకులు ప్రభావాలు పిలిపోయింది వాళ్ళు ఏర్పాటు తెలుసుకోవాలా వాళ్ళకి జ్ఞాన దేవాలి మనో నేతలు విప్పబడాల యుగ దేవతలకు గుడ్డితనం కలిగించిన ప్రభావ గుడ్తన నుంచి మేము మనం బయట తీసుకొని రావాలా అలాంటి జ్ఞానం మాకు అనుగ్రహించినప్పుడు అదృష్టమైన మీరు ఆకట తొలగింది ప్రభావ మేము సిద్ధపడాల నీకులు సిద్ధపచ్చాలి ప్రభావ నైనా అంతా విధావిధి ఉందా మీ లోకమంతా జీవిస్తేనైనా ఎవరికి తెలియని టైంలో జలకాలంలో వాళ్ళు అందరూ కుట్టుకునిపోయిన ప్రభావ రీత్యా నశనానికి ఆ రీతిలోనే మీరు ఆకటి దినాలు ఉంటే మీరు అన్నారు ఆ రీతి జరుగుతుంది కాబట్టి ఎవరు గ్రహించినాల్సి ఉన్నారు ప్రభావ కాబట్టి వాళ్ళకి ద్రహించే జ్ఞానం శక్తి అనుగరించండి ప్రభావ నైనా ఇస్తే ప్రభావ తల్లి మీ సమర్థమైన వాకులు మేము ప్రకటించాలా నీకులైనా అనేకులు మీ చెంతకు నడిపించాలా ప్రభావ అలాంటి సేవలు నడిపించిన ప్రభావ వాకిందల మాతో ఎన్నో మాకు మాతో మాట్లాడుతున్నాను అనేక పరి నుంచి అన్నదారు ప్రభావ ఎన్నో విషయాలు బయలుపరుస్తున్నాను ఇది కేవలం ప్రభావ మీరు ఇచ్చిన కృపరుస్తున్న వాళ్ళ అనేక సంఘాలను ప్రభావ డిపోకుండా సంపూర్ణ సార్లతో పరిస్థితి గొప్ప సాక్షి పెట్టుకోవాలి హలో రవి బ్రదర్ మీ వాయిస్ కట్ అవుతుంది బ్రదర్ మీ సైడ్ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది బ్రదర్ కరెక్ట్ అయిపోయిపోయింది పరిస్థితులు జాయిన్ అవుతారేమో మీరు చేయండి పరిస్థితులు బ్రదర్ ప్లేరు సరే కదా కనిమి పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ గల దేవ జీవగల దేవ ఈ సయానికి వందననాలు స్థుతులు స్తోత్రం ప్రభు సర్వంత సర్వశక్తివంతుల సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన మా ప్రియ పరులకు తండ్రి మీ పాదాలకు వంద నాలుగు ప్రభావ నా తండ్రి గడిచిన కాలం నైనా మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కడ చక్కడ భద్రపరచినందుకు నీకు వంద నాలుగు నా తండ్రి ఎంతోమంది దిన సజ్జలలో లేరు ప్రభావ నన్న కృపను బట్టి తండ్రి నైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం తండ్రి నీ ధన్యత మీకు మొరపెట్టే ధన్యత మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వంద నాలుగు ప్రభావ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావం ఏక నీ నమ్మకంకే కలుగును కాక నేను తండ్రి ఈ కాల సమయంలో ప్రభావ వాకిందర మాట్లాడినందుకు నీకు వంద నాలుగు ప్రభావ తండ్రి నాయన ఎవరికి లేదు నా ప్రభావ ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు ప్రభావ నైనా మీ యొక్క మర్మాలు తండ్రి ప్రతి ఒక్కటి మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి నీకు వేళ కొలది వందనాలు చెల్లించుకున్నాం ప్రావా ఉన్న తండ్రి నేను మీ యొక్క ప్రణాళికలు మేము కాబట్టి నేను ఎన్నో విషయాలు తండ్రి మీరు మాతో చూపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రావా కానీ మీరు మాకు తలాంతులు ఒకటి ఒకటిగా ఇస్తున్నారు ప్రావా వాటి అన్నింటినీ ప్రావా మేము ఫలింపు ఫలింప చేయాల ప్రాభా అవును తండ్రి నాయన నేను మీరు మాకిస్తున్న భారం అదే ప్రాభ తండ్రి నా ఆ రీతిని మేము ముందుకు సాగల ప్రభావం నా చీకట్లో ఒకప్పుడు ఉన్నం ప్రభావ కానీ తండ్రి నీ యొక్క ప్రేమతో నైనా మేము వెలుగ్గా మారగలిగినాం ప్రభావ నీ ప్రేమే మమ్మల్ని వెలుగ్గా మార్చింది ప్రాభ మరణకరమైన మార్గంలో పోవాల్సిన మమ్మల్ని ప్రభావ జీవమైన నీ మార్గంలోకి సత్యమైన నీ మార్గంలోకి నైనా నడిపించింది ప్రభావ నీ ప్రేమను ఆయన ప్రేమను మా చూపించినందుకు నీకు వందనాలి సయా అవును తండ్రి నాయన ఆ ప్రేమ మార్గంలోనే నడవాల ప్రభావ ఆయన అవును మేము ఈ లోకానికి ఉప్పై ఉన్నామని చెప్పిన ప్రభావ ఆయన ఈ రోజు నా తండ్రి ఎక్కడ కూడా తండ్రి నేను మనుషులు ఎక్కడ కూడా ఓపిక లేదు సహనం లేదు ప్రభావ ఆయన ఎక్కడ కూడా చుట్టుపక్కల వాళ్ళనే శత్రులుగా తయారు చేసుకుంటారు ప్రభావ కాగి ప్రతిదీ తృణీకరించిన ఆయన వ్యర్థంగా ఆరాధించుకున్నారు మేమైతే ఆ రీతిగా జీవించడానికి వీలేదు ప్రభావ అతను మేమంత ఆత్మఫలాలు కలిగి ఉండాలి ప్రభావ ప్రేమ శాంతి దీర్ఘశాంతి దీర్ఘ ప్రేమ శాంతి కరుణ అన్ని కలిగి ఉండాల ప్రాభ సాత్వికంగా కలిగి ఉండాలి ప్రాభావ దీర్ఘశాంతం కలిగి ఉండాలి ప్రభావ నేను నీ ప్రేమను ప్రభావ ప్రతి ఒక్కరికి చూపించవరమై ఉండాల ప్రభావ నీ ప్రేమను ప్రభావ అనే పిలుపు చూపించేట ఒకరికనైనా కష్టపడాల ప్రభావ నేను ఎంతోమంది నాయన ఈరోజు నా తండ్రి చీకట్లో ఉన్నారు ప్రభావ వారందరినీ ప్రభావ వెలుగులోకి నడిపించడానికి ప్రభావ మీ మమ్మల్ని నేర్పంచుకున్నారు తండ్రి వెలుగులాగా మమ్మల్ని నేర్పర్చుకున్నారు ప్రభావా అవును తండ్రి వెలుగు ఉన్నప్పుడు తండ్రి నేను ఏది సరైన మార్గమో ఏది వంకర మార్గమో చూడగలుగుతారు ప్రభావ కాబట్టి నేను ఆ వెలుగుగా మేము మా వెలుగులో తండ్రి ఈ జరుగులంతా నాయన చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరు నైనా మార్గం కనిపెట్టుకొని ముందుకు సాగల ప్రభావ నేను ఆర్థికంగా మేము పడాలా తండ్రి నీ వాక్యం కూడా సెలవిస్తుంది ప్రాభ నేను వెలిగించి నాయన మంచ కింద పెట్టరు లేదంటే కప్పి పెట్టరు అని వాక్యం సెలవిస్తుంది ప్రభావ కానీ ఆ రీతిగా నా తండ్రి ఈ రోజు జనాలు కప్పి పెట్టుకుంటున్నారు ప్రభావ అందరూ నైనా లేన తండ్రి నేను వెలుగు తయారు చేస్తున్నాయి అందరూ ఒక రూమ్ లో పోయినైనా తండ్రి తన వెలుగును వాళ్ళు వెలుగు వెలగకుండా తండ్రి అందరూ బంధిమ స్థితిలో ఉంటున్నారు ప్రాభా ఎక్కడ వెలుగు ప్రకాశించట్లేదు ప్రాభ నేను మేమైతే ఆ రీతిగా జీవించడానికి వీలు నా తండ్రి నేను మీరు ఇచ్చే శక్తి కొలది నాయన ఇంకా వెలుగుతూనే ఉండాలా ప్రాభావ ఆ వెలుగునైనా లోకమంతట వ్యాపించాలా ప్రాభావ ఆ రీతి మమ్మల్ని ఫలింపు దయచేమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను మీరు సమస్తమా అనుగ్రహించినారు ప్రభావ మరి జ్ఞానం అనుగ్రహించిన తండ్రి మంచి ఆరోగ్యం అనుగ్రహించిన ప్రభావ మంచి సంపదలు అనుగ్రహించిన ప్రభావ ప్రతిదీ అనుగ్రహించినందుకు మీకు వందనాల ప్రాభ ప్రతిదిన తండ్రి మీ నామ మహిమార్థమైన తండ్రి మేము వాడుకోవాలా ప్రభా ఏది కూడా తండ్రి మా స్వార్థం కొరకు కాదు ప్రభావ మా యొక్క విలాసాలకు కాదు ప్రభావ మా యొక్క సుఖభోగాలకు కాదు ప్రభావ నీ నామ మహిమార్థమై వాడాలా అయినా ఎంతో మంది చికట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావడానికి వాడాలా ప్రభావ నన్ను వందనాలు ప్రభావ అవున తండ్రి నన్ను మీరు చెప్పినారు ప్రభా నా తండ్రి ఇవ్వడంలో ఎంతో సంతోషం ఉంది ప్రభావ నన్న మేము ప్రతిక్షణ పని చేయాల ప్రభావ నన్న మాకు మీరు ఇచ్చిన స్థలాంతను బట్టి నా తండ్రి మేము సహాయం చేయాలా ప్రభావ నన్న మీరు ఆ రీతిగా నన్ను మమ్మల్ని ఫలింపుదించి మనం దేవా నా తండ్రి నన్ను అవుని సయ అక్కడ మీరు మా కొరకు ఈ లోకంలోకి వచ్చినారు మా కొరకైనా శిలిలో రక్తం కార్చినారు ప్రభావ ఎందుకంటే మమ్మల్ని లోకంలో మధ్యవర్తిగా పెట్టినారు ప్రాభ నేను మేము నా తండ్రి నేను నీ బిడ్డలకు నాయన మీరు కాపాడాలనుకుంటున్నాం వారికి మీకు మధ్యవర్తిలాగా మేము ఉండాలా ప్రభావ మీతో క్లోజ్ రిలేషన్షిప్ మేము కలిగి ఉండాల ప్రభావ మీతో వ్యక్తిగత సంబంధం మేము కలిగి ఉండాలి ప్రాభ అను అనుదినం అనుక్షణం ప్రభావ మీ మాట చొప్పునే నేను మీ యొక్క వాక్యం చొప్పుననే జీవించాలా ప్రభావ ఎక్కడ మా తలంపులు మా ఆలోచనలు కానీ ప్రభావ నన్న ఏది కూడా నాయన ఉండడానికి వీలేదు ప్రభావ నా తండ్రి మీరు నైనా బయట ఉండి తలుపు కొట్టినారే కానీ లోపలికి వెళ్ళలేదు ప్రభావ మేము తీయాల ప్రాభ తలుపు నా తండ్రి అవునే సయ్యా ఈ రోజునైనా మీరు తలుపు కొడుతూనే ఉన్నారు కానీ ఎవరు తీయలేని స్థితిలో ఉన్నారు స్వరం వినలేని స్థితిలో కూడా ఉన్నారు ప్రభావ జనాలు తండ్రి కొంతమంది విని కూడా తీయలేని స్థితిలో ఉన్నారు ప్రభావా తండ్రి నైనా ఆ విని తీయాల ప్రాభ మీరు తలుపు కొడుతున్నారు ప్రభావ నైనా మేము విన్న వాళ్ళం ప్రభా కానీ మేము తీస్తున్నాం తండ్రి మీరు మా హృదయంలో కొలువు తండ్రి మీరు మాతో ఉంటే మాకు ఏది నాయన భయం లేదు ప్రభావ మాకు ఎక్కడ కూడా బెరుకు లేదు తండ్రి నన్ను సమస్తం నాయన మీకు అధికారం ఉంది ప్రభావ సమస్తము సృష్టించిన దేవుడు నీవు ప్రభా మీరు మాలో ఉంటే తండ్రి సమస్తము మాకు సాధ్యం తండ్రి ఏది మాకు అసాధ్యం కాదు ప్రభావ నేను కష్టించి ఫలించి నేను మేము స్వాధీన పరచుకోవాలా ప్రభావ మీ ఆఖ్యాంశగా మాట్లాడారు ప్రభా నీకు వందనాలయ్యా లేదంటే మీరు మీరు మాలో రండి ప్రార్థిస్తున్నాం తండ్రి నేను మాలో నివసించమని ప్రార్థిస్తున్నాం ప్రభా లేతం మాలో ఉన్న చిన్న చిన్న లోపాలన్నింటినీ సర్వీస్ చేసి నైనా తండ్రి సంపూర్ణ లోటు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి మేము మేము ఎదగల మన మా తలంతుల ప్రభావ నూరంలుగా పరిం ఫలింపు ద ఫలించాల ప్రాభ అది అందుకొరక మేము కష్టపడాల ప్రాభ మీరు ఇచ్చి విలువైన బహుమతులు మేము పొందుకోవాలా ప్రాభ మీ రాజ్యంలో తండ్రి మీ సన్నిధిలో ప్రభావ నేను మిమ్మల్ని ముఖాముఖిగా చూసే గొప్ప భాగ్యం మేము పొందుకోవాల ప్రభావా అవన్నీ ఉట్టిగా రావు ప్రభావ ఎంతో కష్టపడాలా ఎంతో ప్రయాసపడాల తండ్రి నేను అదిగా మాకు ప్రయాసం దయచేమని ప్రతి ఆటంకాలు కొట్టివేస్తున్నా తండ్రి నేను మీరే మమ్మల్ని ముందుండి నడిపించమని తండ్రి ఎన్నో గొప్ప విషయాలు ఎన్నో గొప్ప మర్మాలు నేను మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన్న ప్రతి క్షణం ప్రతి దినం ప్రభావ నేను నీతోనే అంటుగట్టబడి నీ వాక్యాన్ని సార్ నేను ఏ రీతిగా నా తండ్రి మీ మిమ్మల్ని మహిమ పరచాలలో నా తండ్రి ఆ రీతిగానే ముందుకు సాగుతున్నాయని ముందుకు సాగేలాగా నడిపించమని నేను మీ సేవలో ఫలింపుదాయ చేయమని అవును తండ్రి ఆయన మీరు మాకు అవకాశాలు ఇస్తున్నారు ప్రభావ నా తండ్రి పోయిన ప్రతి చోట నా ప్రభావ నన్న మీ నామానికి మహిమకరంగానే జరగాల ప్రభావ కార్యాలన్నీ తండ్రి నన్ను కఠినమైన హృదయాల ప్రభావ రాతి హృదయాలు అక్కడ కరిగిన ఆయన లేకపోతే మారు మనిషి పొందుకోవాల ప్రభావా ఆ రిగా మీరు మాట్లాడే ప్రభావ గుండెలు పగిలిపోవాల ప్రభా ఆత మీరు మాట్లాడండి ప్రభావ నేను ఎంతో కఠిన హృదయాలు ఉంటారు ప్రభావ వారి హృదయం కూడా మారాల ప్రభావ మీరు ఆ రితిగా మాట్లాడి నేను మీరు ఆఖరికి సిద్ధపరచాలని మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను మీరు ఇచ్చిన బాధ్యతలను మర్చిపోకుండా మీరు ఇస్తున్న గొప్ప అవకాశాలు తండ్రి చేయకుండా నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నా ప్రభావ నీ యొక్క తలాంతలు నీ నుంచి జ్ఞానం పొందుకుంటే ఆ తండ్రి అనేకుల షేర్ చేసి అనేకులకు పంచిన మీకు విలువైన అర్పణలు తీసుకొచ్చి పెడిగా మమ్మల్ని తయారు చేయమని మీ సేవలో బహుబలంగా మమ్మల్ని వాడుకొని విస్తరింప చేసి పలింపుదై చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించబెడుకున్నాను తండ్రి ఆమె రవి బ్రదర్ మీరు ప్రార్థించినారు ఇంతా హలో కట్టయింది అంతే కదా అయిపోయింది మళ్ళీ మీ ఇష్టం అది మీ ఇష్టం ని వంధనాలు కృతజ్ఞతల స్తోత హళనీయ రజా పరిషుద్రమైన సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకు వందనాలు ప్రభావ దేవాసయ మరి వేలాది జూతులతో కూడిన మహోనిత్రమైన గొప్ప దేవా నీకే స్థోటండి తృతి మహిమ గణత ప్రభావం ప్రభా యుగ యుగాలకే ప్రభావ మీకే చేరడం కాక దేవాస ప్రభావ మరి ఈ రోజు ప్రభావ మరి వాక్యం చేత మాట్లాడడాన్ని బట్టి నీకు వందినాలండి దేవాయసా మరి మీ మధ్యలో మా మధ్యల ప్రభావ కంప్లీట్ రిలేషన్స్ అనేది ఉండాల ప్రభా దేవాస ప్రభావ మరి మీ యొక్క దేవాయోస మరి మీ యొక్క ఆత్మచిత నడిపింపు దచ్చిందండి అది వాన్ని యొక్క పరిశుధాత్మ ఎల్లవేళ మాకు కుమరిస్తూనే ఉండండి ప్రభా దారులుగా కుమరించండి ప్రభావ దేవ నీకెస్తం నీకే వినాలండి దేవాయసా నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్స్ ప్రభా అది మేము వాడుకోవాలి కానీ ప్రభా తోవి మేము దాంట్లో పాత పెట్టకుండా ఉన్నట్టు సహాయం చేయండి ప్రభావం దేవాయిత ప్రభావ మేము విధించిన ప్రతి ఒక్క గిట్స్ ప్రభావం మేము జూస్ చేసుకోవాలా అనేకలకు కూడా ప్రభావం ప్రకటించాలి ప్రభావం యొక్క సత్యాన్ని ప్రభావం దేవాయు ప్రభావ లో అనేక అందరికీ యొక్క వెలుగు కోసం మేము చూపించాలి తండండి దేవాయిత ప్రభాన్ని నామానికి మనమతి ఇచ్చేవాళ్ళు మేము జీవించడం మీరు మాకు సహాయపడండి ప్రభావ దేవాయిత ప్రభావ మరి మధ్యతరగతిగా ప్రభావం మమ్మల్ని నేర్పరచుకున్న దాన్ని బట్టి మీకు వందనాలి తండ్రి మరి మోషన్ ప్రభావం మీరు ఏ విధంగా నడిపించారు తండ్రి అదే రీతిగా ప్రభావం మరి మమ్మల్ని కూడా నడిపించడం వేరుకుంటున్నాం సన్నిధిలో దివాచు ప్రభావ మరి యొక్క జ్ఞానం చేత మాకు నడుపు ప్రభావ దేవాచు ప్రభా మరి మీరు గొప్ప దేవుడు అని ఈ లోకం అందరికీ మేము తెలియచేయాలి ప్రభావ ఈ లోకం ఇంకా ప్రభా అంధకారంగానే ఉంది కాబట్టి ప్రభా వాళ్ళ యొక్క ప్రభావం ప్రకటించాలంటే ప్రభా వాడి దగ్గరికి మమ్మల్ని నడిపించండి ప్రభా ఏండి దేవాయప్రభా ప్రతి ఒక్క బిడ్డకు ప్రభావ సత్యం మేము తెలియజేయాలి ప్రభా దేవాచు మరి ఆ యొక్క మనుషులు మారాలంటే ప్రభావ వారి దగ్గరికి సత్యం వెళ్లాల్సిందే ప్రభా దేవాత ప్రభావ మరి మీరు నడిపించిన ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఏ అనికే స్తోతం నీకే ఉన్నాల్సింది దేవాయ ప్రభావ అందరూ ప్రభా నేను స్థుతిస్తూ ఆరాధిస్తున్నా కానీ ప్రభావ వాళ్ళ హృదయాలు మాత్రం ఎంతో దూరంగా ఉన్నాయని అంటున్నా ప్రభావ దేవాయచ ప్రభావ అలాంటి బిడలకు ప్రభావ మీ స్వాత మేము ప్రకటించాలి ప్రభావ సత్యాన్ని మేము అక్కడ వాళ్ళకు తెలియచాలి ప్రభావ దేవాయచ ప్రభావ మేము అందరికీ యూస్ఫుల్ కావాలి ప్రభా దేవాయచ ప్రభావ మరి మోసే లీడర్ గా ఉండే ప్రభా అన్ని విధంగా నడిపించిన ప్రభావ అదే రీతిగా ప్రభా మోషను విధంగా నడిపించాలి ప్రభావ అదే రీతిగా ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతున్న ప్రభానికి నీకు ఉన్నాదండి దేవా ఈచు ముఖ్యంగా ప్రభాని యొక్క వాక్యాలన్నింటినీ కూడా ప్రభావ మేము భద్రపరచుకోవాలండి దివా ఈచు ప్రభావ ప్రతి ఒక్క వాక్య మా జీవితంలో నెరవేర్చండి ప్రభుగానీ స్థం నీకి ఉన్నాయి దేవా ఈచు ప్రభావ మరిన్ని ఒక రాఖరికి మందరిని సిద్ధపచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థండి అమ్మే పరిశుద్ధి ఒక దేవా మాత్రలో పుట్టండి మీ కేసుకులు శ్రోతలు అర్పించుకున్న గొప్ప దేవా ఎస్ఐ అన్న తను మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభావానికి వాన్నాను ఎస్ఐ ఈ కేసుకులు ప్రతి వాక్యం ప్రభావ మాకు దీనిలో భద్రపరుచుకొని ఆ వాక్యం ప్రకారం మీరు జీవించాలా దాని మరి విశేషంగా ప్రభావ ప్రభా మీకు నీతి సత్యాన్ని ప్రభ అనేకులు మేము ప్రకటించాలా ధైర్యంగా ప్రభావ మీరు మాకు బయలుపెచ్చిన ఒక విధానం నీటిని ప్రభావ అనేకులు ప్రభావ మేము చూపించాలా వాటి ప్రకారంగా వాళ్ళని మేల్కొల్పాల ప్రభావ అలాంటి సేవలు మీ నడిపించండి గొప్ప దేవా మీరు మాట్లాడే గొప్ప దేవుడు ప్రభ మోషత్వంతో ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడు ప్రభావ అది మేము కూడా ప్రతి దినం ప్రభావ మోసతో ప్రభావ ప్రతి స్నేహితులతో మాట్లాడి మీరు మోసతో మాట్లాడాడు అదంత సన్నిహితంగా మేము ప్రభావం మీలో జీవించాలా ప్రతి దశలో ప్రభావం మేము మీతో మాట్లాడాలా ప్రభావ మీతో సంభాషించాలా ప్రభావ ఆ ఇంటికైనా జీవితాల ప్రభావం సంపూర్ణంగా మీ కొరికి సమర్పించుకొని ఒక ప్రభావ మీతో మేము నడవాలా మీతో మేము మాట్లాడాలా ప్రభావ ముఖాముఖిగా ప్రభావ ఆ సిట్మె ఎదుగులాగిన ఆత్మ జీవితంలో మేము నడిపించి బలపరచండి కష్టించి ఫలించే అభివృద్ధి పొందండి ప్రతిదీ ప్రభావ ప్రయాసంతో కూడిన ఆ ప్రయాసంలో మేము పడాలా ప్రభావా ప్రయాసంలోకి ఒక ఏదురాడు ప్రభావా ఆ ప్రయాస కొరకు నేను జీవించి వ్యగదాల ప్రభావ ఇంకా అనేకమైన విషయాల ప్రభావ మేము మనసులు ప్రకటించాలా మాకు బావిపించిన వాటి అన్నింటిని ప్రభావాయన అనేక ప్రాంతాల ప్రభావ మిమ్మల్ని నడిపిస్తున్నారు మమ్మల్ని అందరినీ ప్రభావ అది మీరు ఇచ్చిన ధన్యత ఇచ్చిన అవకాశం ఏమి సంపూర్ణంగా విశ్వదిస్తున్నాం నైనా ఒప్ప దేవ అక్కడ నిలబడి నడిపించండి మీరు మాట్లాడిన ప్రభావా దేవం మీ మాట్లాడితే వాళ్ళు ఇంటర్ తర్వా నైనా స్వరం వాళ్ళ నుంచి బయటికి రావాల అనేక జీవితాలు కదిలింపగలవా రాతి గుండె కూడా బద్దలు కావాల ప్రభావ ఆయన ఇష్ట ప్రభావా అతని కఠిన రుడు కూడా మార్పు చెందాల ప్రభావా రీతిగా మీ వాక్కులు మా అనుగురించి నడిపించండి ప్రభావా మీ నూతనమైన అభిషేకం మాకు అనుగ్రించండి ప్రతి ప్రాంతాన్ని కదిలించాల కంపింపజేయాల ప్రభావ మనుషుల భూతాల కిందలు కావాల ప్రభావ వాళ్ళ జీవిత విధానం ఏందో వాళ్ళ జీవిత ఉద్దేశం ఏందో తెలుసుకోవాల మనుషులైనా ప్రతి ఒక్కరాల అనేకులు ఆలోచించాలా అనేకులు ప్రభావం వాకింత ఆకర్షింబడలాగా అంటే గొప్ప అద్భుతాలు జరిగించి మనందరినీ నడిపించి మొత్తం అభిషేకం వచ్చేసి ప్రతి చోట మీకు మనందరినీ పెట్టుకొని దినవంతం మీ సాయం చెప్పి నడిపించి ఈ నామాన్ని ఏమెచ్చుకోమని ఏస పుస్తక పరిషత్ నామం ప్రాదేశం ఏసీ పరిస్థితి అమ్మో ప్రిజ్లడా సిస్టర్స్ ప్రిజ్లడా ప్రిజ్లడా ప్రిజ్లడా అందుకే ఆ కలర్టి ప్రిజ్లడా